ఆయన అద్భుతాలు చేసే దేవుడు కదా సరే చివరి వాక్యం వ్యాణిస్తున్నాము మనం మటుకు ఇక్కడ తీర్మానించుకున్నాం కదా వాక్యం వినడానికే కదా వచ్చింది ఇక్కడికి ఉదయ కాలం నుంచి మనం దేవుని వాక్యాన్ని వింటేనే ఉన్నాం కదా ఎంతమందికి సంతోషం ఉంది చెప్పండి ఉందా నీ పని లేదు ఈరోజు నీ పని పోయింది సంతోషం శంకరయ్య సరే దేవుని పని అసలైన పని అనే విషయం మనం అర్థం చేసుకుంటే ఎక్కలేని సంతోషం కదా కాబట్టివరిగా మనం ఈరోజు ఈ లోకం అంతా ఆచారబద్దంగా మతపరంగా పండగలు నియామకాలు ఇలాంటి దినాలలో జీవిస్తుంది కదా క్రైస్తవ సంఘమే కాదు ప్రపంచమంతటా ఈరోజు అదే రీతిగా జీవిస్తుంది కానీ దేవుడు మనల్ని అటువంటి జీవితంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు కాబట్టి దేవుడికి వననాలు చెప్తున్నామా లేదా మనం దేని వననాలు చెప్తున్నాం ముఖ్యంగా చూడండి మనమందరము ఆయన శరీర రక్తంలో పాల్పొందినాం కదా ఈరోజు మన పాపంలో కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చిండు తన జీవితాన్ని త్యాగం చేసిండు సరే ఆ విషయం ఎవరు మాట్లాడాడు ఈరోజు ఆయన కేవలము ఈ లోకంలో పుట్టిండు పసి బాలునివలే అనే ప్రకటిస్తూ ఉంటారు గాని ఆయన మన పాపంల కొరకు ఈ లోకంలోకి వచ్చిండు ఆయన చనిపోయిండు తిరిగి లేచిండు అన్న విషయాన్ని ఎవరు చెప్పరు అసలైన సువార్త అది కదా ఆయన కేవలం పుట్టిండు అంటే రెండు వేల సంవత్సరాల పుట్టిండు అది తప్పదు అది సత్యం అది ఆత్మదేవుడు శరీరం ధరించి రావాల్సిందే ఆయన శరీరం ధరించి రాకపోతే మనకి పాపక్షమాపణ కలగదు ఎందుకంటే ఆత్మ రక్తాన్ని చిందించలేదు కాబట్టి శరీరం ధరించి రావాల్సిందే కాబట్టి యహోవ దేవుడు ఆత్మ దేవుడు శరీరాన్ని ధరించుకుని ఏసు రూపకంగా ఈ లోకంలో పుట్టినాడ వాక్యం చెబుతుంది ఆయన రక్తాన్ని చిందించి మన కొరకు రక్షణ అనుభవాన్ని మనకి ఇచ్చిండు కాబట్టి మనకి ఇంకా ఇప్పుడు ఎక్కడ దృఢమైన నిశ్చేత ఇంకా డౌట్ లేదు డౌట్ అంటే తెలుసు కదా మీకు ఇంకా అనుమానమే లేదు మీ భవిష్యత్తు గురించి మీ యొక్క మీ ఉనికి పట్టు అంటే చివరికి మీరు ఎక్కడికి పోతారన్న విషయంలో డౌటే లేనేలేదు ఎందుకు ఆయన నీకు పర్మనెంట్ గా యుగ యుగంలో ఆయన సన్నిధిలో ఒక స్థనాన్ని ఏర్పరిచాడు కాబట్టి ఇంకా మీకు ఎటువంటి అనుమానం అసలేదు ఇందులో ఇందులో నిరీక్షణ ఉంది ఈ వాక్యంలో నిరీక్షణ ఉంది యుగ యుగంలో మనము మన ప్రభుత్వం సదాకాలము ఉండబోతున్నాం అంటే ఎంతకంటే నిరీక్షణ ఏముంది చెప్పండి లోకంలో ఏమి కట్టుకున్నా అవి నిరీక్షణ శాశ్వతంగా ఉండేది మీతో పాటు ఏవి కూడా ఉండలేవు కదా కాబట్టి యుగ మనం ఆయనతో పాటు ఉండబోతున్నాం ఈ లోకం ముగించాక ఈ శరాన్ని ముగించినాక ఆయనతో పాటు యుగ యుగంలో కంటే శాశ్వత కాలం ఆయనతో ఉండబోతున్నాం అటువంటి అద్భుతమైన జీవితాన్ని నిరీక్షణని మనకు అనుగ్రహించారా అది ఎవడు ధ్యానించాడు సరే ఒకప్పుడు ధ్యానించి చివరికి అదే ఉంది వెనక సామెత రాజగుర్రము గాడిదైంది అంటారు కదండి అనేకుల జీవితాలు అట్లా తయారైతున్నాయి ముందు రాజగుర్రమే హుషారుగా పరిగెత్తడము మంచిగా కనిపించేది కానీ గుర్రము గాడిద కావడం అంటే ఆశ్చర్యకరం కదా గాడిద ఎట్లయిపోతుంది దేని పనికి రాకుండా మూలకి బడి ఉంటుంది అది ఎప్పుడు అదైపోతుంది కదా సరే మనం మటుకు గుర్రంలాగానే ఉండాలా అది విషయం నేర్చుకోండి చురుకుగా చాలా జాగ్రత్తగా అన్ని విషయాలలో కరెక్ట్ గుర్రం చూడడానికి బాగుంటది కదా కాబట్టి మనం కూడా చూడడానికి బాగుండాలా అంటే సేవా జీవితంలో దేవుడు నిన్ను చూస్తే నువ్వు మంచిగా కనిపించాలా అవి నేర్చుకోవాలా మనం దేవుని వాక్యానికి ఎందుకు అంత ప్రాధాన్యత మనం పొద్దు నుంచి ఇంతమంది ఎందుకు వాక్యాలు చెప్తున్నారు తర్బీదు పొందాలా సువార్త పని సంఘలలో కేవలం పాసర్ వాక్యం చెప్తాడు తక్కిన వాళ్ళ కింద వినాలా మీ పని అట్లా కింద కూర్చొని వినేది కాదు ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచో మీరు ఈ రీతిగా కూర్చొని వింటనే ఉన్నారు వాక్యాలు కానీ మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చివరి ఆజ్ఞ ఇచ్చిండు ఆయన ఇచ్చిండే లేదా ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్తూ చివరి ఆజ్ఞ ఏమనిచ్చిండు మీరు సర్వలోకానికి వెళ్లమన్నాడు మీరు ఎక్కడెక్కడో పుట్టినా పర్లేదు నేను ఎక్కడో పుట్టినని ఎక్కడో వచ్చినాను సరే మళ్ళా సమయక్కి ఆంధ్ర తెలంగాణ విషయాల గురించి వస్తాయి అవన్నీ మాట్లాడితే కదా మనకు వాటితో సంబంధమే లేదు వాటితో మనకు సంబంధమే లేదు కదా మనం అందరం ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళము ఎక్కడెక్కడో కలుసుకున్నాం అది కేవలం దేవుని ఏర్పాటే ఇది దేవుని ఏర్పాటే కదా ఇక్కడ రావడం నేను నేనిక్కడ రావడం దేవుని ఏర్పాటే అనేకులు మీరు మీరెవరో నాకు వెళ్ళదు చాలా మంది మళ్ళీ మీరిక్కడ రావడం యాక్సిడెంట్ అనుకుంటున్నారా యాక్సిడెంట్ గానే కాదు ఇది ఇది కచ్చితంగా ఆయన ఏర్పాట్లో ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చిండ్రు ఇటువంటి వాక్యం వినబోతున్నారు ఎందుకంటే ఈ రోజు సంఘాలలో ఎవరు ఇటువంటి వాక్యాలు చెప్పరు అహంతో చెప్పేది కాదు రోషంతో పౌరుషంతో మన ప్రభు నందు నిలబడి చెప్తున్న వాక్యాల బ్రదర్ చెప్తుంటే మీకు రోషం వస్తలేదా నాకు వస్తుంది రోషం చెప్తుంటే వాక్యం అబదారి చెప్తుంటే నాకు రోషం వస్తుంది అవును నేనెందుకు అట్టు ఉండకూడదు మతానుసారంగా మత్తుపరమైన జీవితం అది మతం అనేది మత్తుపరమైన జీవితం ఆచారబద్దమైన జీవితం దేవుడు చేయొద్దు అంటే చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా చూడండి ఒక వాక్యము హెచ్కెల్ గ్రంథం నుంచి నేను మీకు ఒక చిన్న వాక్యాన్ని చూపిస్తా చాలా వాక్యాలున్నాయి కానీ మీకు ఓపిక ఉండాలా మీకుంది మీకుంటే సరిపోతుందా మీరంత సేవకులు కాబట్టి మీకుంది ఆ సేవకులకు ఉండాలి ఓపిక మీకుందా ఓపిక నిజామా చల్లబడక ముందు ఉందా ఓపిక చల్లబడ చెప్పాలి ఎంత ఒక ఎండాకాలం పూట ఎండాకాలమే కాదు ఏ కాలం చేస్తా గాని ఒక సాక్ష్యం చెప్తున్నా నేను ఒక ఎండాకాలం ఏం జరిగిందంటే ఒక సిస్టర్ పిలిచింది నన్ను మెదక్ జిల్లా ప్రాంతంలో తను సేవ చేస్తుంది మీలాగానే సిస్టర్ ఇప్పుడు సిస్టర్ ఉంది కదా సిస్టర్ ఈ ప్రాంతాల్లో ఎట్లా సేవ చేస్తుందో ఆ సిస్టర్ కూడా అక్కడ మెదక్ జిల్లాలో ప్రాంతం చేస్తుంది బైబుల్ స్టడీకి అప్పుడప్పుడు వచ్చి కూర్చొని వినిపోయేది బైబుల్ సాధారణంగా ఉదయ ఆరాధన అయిపోయినాక మధ్యాహ్నం కల్లా అన్నదినేసి వెళ్లిపోతుంది మెదక్కి కానీ ఎప్పుడన్నా హైదరాబాద్కి వస్తే బైబిల్ స్టోర్లో కూర్చోాలనేసి ఆశ ఆమెకి కూర్చొని వాక్యం వినేసి తెల్లారి వెళ్ళిపోయాడు సోమవారం తెల్లారి వెళ్లిపాడు ఆ రోజు ఆమె చెప్పింది అన్న ఒక్కసారి మా ఊరికి రావాలనేది నేనెందుకు సిస్టర్ మీరే సేవకులు మీరు ఇరవై గంటలు సేవ చేస్తున్నారు నేను అక్కడిని కాదు కదా నేనొచ్చి మీకు చెప్పేది గొప్పగా మీరే ఎన్నో ఊర్లు మార్చుకున్నారు మూడు నాలుగు సంఘాలు కట్టింది ఆమె ఆమె సొంత ఖర్చుతో చర్చలు కట్టింది ఒక స్త్రీ ఈ రోజుల్లో బ్రదర్స్ చర్చలు కట్టాలంటే చాలా కష్టమైతుంది కానీ ఒక సిస్టరు సమర్పించుకొని సదురానిది అనేది రెండు నెలలలో బైబుల్ నేర్చుకుంది తెలుగు తెలుగు బైబుల్ చదవడం నేర్చుకుంది చదువుకోవడం నేర్చుకుని ఆ ఆ ప్రాంతాలంతా గడగడలాడించింది అమ్మ సిస్టర్ వస్తుందంటే మొగలు కూడా భయపడతారు అటువంటిది కానీ మంచి సేవ చేసింది చాలా శ్రమలు అనుభవించింది చాలా కష్టాల పాలైంది చాలా కుటుంబంలో సమస్యలు సంఘంలో సమస్యలు ఎట్లా ఉన్నా గాని మూడు చర్చలు కట్టింది నన్ను పిలిచి మేము ఒక పబ్లిక్ మీటింగ్ పెడుతున్నామన్నా నువ్వు తప్పకుండా వచ్చి మాట్లాడాలంటే నేనన్న ఏమి చేస్తాను సార్ మీరే సేవకులు మీరు గొప్ప సేవకులు నేనేమంత అంత గొప్ప సాక్ష్యం నాకేం లేదు నేను చెప్పడానికి అంటే లేదని ఎట్లన నువ్వు రావాలా అని జిడ్డుగా పట్టుకుంటే సరేనే ఎండాకాలం ఆ బస్సులు అసలు ఏం అర్థం కావట్లేదు ఆ ఫోన్ ఆ రోజులలో ఈ ఫోన్స్ ఇవన్నీ ఏం అర్థం ఆ ఊర్లలో దొరకవు వెత్తుకుంటా వెత్తుకుంటా చెమట భయంకరంగా ఆడుతుంది నా కూరకన్నా చెమటగా ఆడుతుంది ఎండాకాలం అన్ని భరిస్తూ భయంకరమైన వేడి ఆడబోతే చివరికి వాళ్ళ ఇంటికి వెళ్లినా వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఒక ముసలైం ఉండి ఆయన ఇంకొక ఊరికి వెళ్ళింది ఆ ఊరు ఎక్కడో నాకు తెలియదు అది ఎంత దూరమో తెలియదు బస్సు లేదు నాదైనా బైక్ లేదు హైదరాబాద్ అంటే బైక్ మోటార్ బైక్ ఉంటే వెళ్ళిపోతాం ఏవీ లేవు ఎట్లా పోవాలా బస్టాండ్ పోయి వెయిట్ చేస్తే ఆ బస్సు ఎన్నో గంటలకు వచ్చింది పొద్దున్న బయలుదేరినని నేను ఆ ఊర్లని తిరుగుతున్నాను గానీ ఆమె ఎక్కడుంది ఎక్కడ ఎవరు తెలియదు ఆయన ఏం చేసింది పబ్లిక్ మీటింగ్ ఉంది కదా అనేసి అందరికి చెప్పుకుంటా ఎన్నో ఊర్లు తిరుగుతుంది పొద్దు నుంచి చివరికి సాయంత్రం ఏడు ఏడున్నర గంటలకి ఆమె ఎక్కడైతే పబ్లిక్ మీటింగ్ పెట్టిందో అక్కడ చేరిన నేను వాళ్ళని వీళ్ళని వాళ్ళని వీళ్ళని అడుకుంటా పోయి చివరికి ఎంత కష్టంతో చేరిన చేరితే కరెంట్ పోయిందా సాయంత్రం కరెంట్ లేదు లైట్స్ లేవు చిన్న చీకటి ఊర్లల్లో మీకు తెలుసు కదా కరెంట్ లేకుంటే ఎంత భయంకరంగా ఉంటది చాలా చీకటి అసలు క్యాండిల్స్ ఇట్లాంటివి ఏం పనిచేయవు అక్కడ సరే పబ్లిక్ అందరు వచ్చేసారు కానీ వాక్యం చెప్పడానికి కరెంట్ లేదు ఎక్కడెక్కల ఎట్ల మెట్లు ఏమి కనిపిస్తలేవు నాకు అక్కడ సరే అట్లనే పాటలు పాడుతున్నారు ఏమేమో అరుస్తున్నారు అన్ని నడుస్తా చివరికి రాత్రి ఒంటి గంటకి వచ్చింది కరెంట్ ఒంటి గంట వరకు మేము నిద్రపోలేదు ఒంటి గంటకి అప్పుడు లైట్లన్నీ ఏసీ కనెక్షన్స్ అన్ని పెడితే కానీ మనుషులు ఎంత చూడండి ఆశ్చర్యము సరే నేను అలిసిపోయినా అది నా విషయం పక్కకు పెట్టాను నేను పోయిందే కేవలం ఒక పని కోరుకుపోయినా కానీ అక్కడ మనుషులు ఎంతో ఆసక్తితో కూర్చున్నారు రాత్రి ఒంటి గంట వరకు నిద్రపోతలేదు అంటే దేవుని వాక్యం పట్ల ఎంత ఆసక్తి పబ్లిక్ మొత్తం ఊరు అందులో అన్యులు క్రైస్తవులు రకరకాల మతస్తులు అందరు ఆసక్తితో విన్నారు ఒంటి గంటకి నేను అప్పుడు ఒంటి గంటకి లేచి ఒక పాట వాడినా పబ్లిక్ లో పాట వాడినాక సరే వాక్యం అప్పుడు వాక్యం ఒంటి గంట వాక్యం చెప్తే చూడండి తెల్లవారి మూడు గంటల వరకు పబ్లిక్ మీటింగ్ అంత ఆసక్తి ఉంటుంది మనుషులకు వాక్యం సరే మీకు ఎందుకు చెప్తున్నాను సాయంత్రం సాయంత్రం ఐదు గంటలైతే వెళ్ళిపోదామని లేక మార్చులు డోంట్ వరీ అన్ని మోటార్ బైక్లు బైక్స్ అన్ని తలాలు ఇక్కడే ఉన్నాయి తలాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి మీటింగ్ అయింత వరకు బండ్లు అయిపోబో సరే చూడండి ఎహెచ్కేల్ గ్రంథము ఎహెచ్కేల్ గ్రంథం అంటే ఎహెచ్కేల్ ఒక గొప్ప భక్తుడు దేవుని భక్తుడు యవన కాలమే కదా వృధా మంచి భక్తుడు దేవుడు ఆ భక్తునికి ఒక విషయం చూపిస్తుంది ఏంటంటే క్రైస్తవులు ఆ రోజులలో క్రైస్తవులు ఎవరంటే ఇస్రాయేల్ ప్రజలు ఆ రోజుల్లో వాళ్ళని క్రైస్తలు అన్నారు ఈ రోజుల్లో మనల్ని క్రైస్తవులు అంతే తేడా బైబిల్లో పాత నిబంధన కాలంలో ఇసల్ పదలని క్రైస్తవులు ఈ రోజు మనల్ని మనందరినీ క్రైస్తవలు అంటున్నారు అయితే ఆ రోజు ఏం జరిగిందన్న విషయమే దేవుడు ఈ భక్తునికి చూపిస్తున్నాడు సరే ఒక భక్తునికి తగిన క్రైస్తవులు ఎట్లా ఉన్నారో చూపించడం అంటే చాలా ఆశ్చర్యకరం కదా మీకు అర్థమైతుంది నేను చెప్పేది ఇప్పుడు మీరంతా క్రైస్తవులు మీరు ఎట్లా జీవిస్తున్నారో నాకు చూపిస్తున్నారంటే ఆశ్చర్యమే కదా ఉదాహరణకి మీరంతా ప్రభుని నమ్ముకున్నారు బాగా ప్రభుని సేవిస్తున్నారు కానీ మీరు సరిగా లేరు అని నాకు చెప్తే నాకెట్ల అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది కదా అట్లనే జరిగింది ఆ రోజు కూడా ఏహెచ్కే జీవితంలో ఏహెచ్కే గ్రంథం అంతా అదే చూపిస్తున్నాడు ఏహెచ్కే లెక్క ఏం చెప్తుంది సార్ నరపుత్రుడా ఏహెచ్కే నీ ప్రజలు ఎంత భయంకరంగా జీవిస్తున్నారో చూడు అంటే నేనేం చేయాల ప్రభ వాళ్ళు ఇంత భయంకరంగా చేస్తారు మళ్ళీ నేనేం చేయాలా పోయి చెప్పు వాళ్ళకి ఏం చేయాలా అంటే వింటున్నాము గాని ఏం చేయలేకపోతున్నాం నిశాత స్థితి నా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చిండు శక్తిని ఇచ్చిండు అవయవాలు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు కదా మనం ఎందుకు చేయలేము ఎందుకు మనకు ఆ బలహీనత అంటే ఐహిక విషయాలలో మనం నిమగ్నమైన లోకంలో అందులో కొట్టుమిటాడుతున్నామా లేదా పొద్దున్న లేసి పరిగెత్తాలా ఉద్యోగాలు అదే లైఫ్ లో ఉన్నాం గాని ఆయన ఏం చెప్తున్నాడు నాతోని ఆమోసు గ్రంథంలో మనం ఎన్నిసల గానిస్తాం మూడో అధ్యాయంలో కదా ప్రభు తాను సంకల్పించిన వాటిని పర్చకుండా తన ప్రవక్తలకు ఏది కూడా ఈ లోకంలో చెయ్యడంట తన దాసులకు తన బిడలకు తన సేవకులకు ఈ లోకంలో ఏం జరగబోతుందో భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఇందాక సిస్టర్ చెప్పినట్లు వచ్చే సంవత్సరం ఎంత బాగుంటుందో ఎంత చెడుగుంటుందో ఎంత కష్టంగా ఉంటుందో ఎవరు తెలుసు తన బిడ్డలకి తప్పకుండా చెప్తానంట ప్రభు రేపేం జరగబోతుందో ఎటువంటి ఉపద్రం రాబోతుందో ఈ లోకంలో ఆర్థిక స్థితి ఎంత భయంకరంగా దిగజారిపోతుందో ఈ లోకంలో ప్రభుత్వం ఏ రీతిగా దిగజారిపోతుంది ప్రపంచం క్రైస్తవ సంఘము మతము కుటుంబ జీవిత విదానాలు సాంఘిక విదానాలు ఏ రీతిగా పతనం అయిపోతున్నాయో కూలిపోతున్నాయో అవన్నీ దేవుడు తన బిడలకి చెప్పకుండా ఏవీ కానీ ఆయన ఆగ్గ్య ఏం జరగదంటే ఈ లోకంలో కానీ కొందరికే చెప్పగలుగుతున్నాడంటే ఎందుకు అనేక మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు చూడండి ఇక్కడ ఒక విషయాన్ని చూపిస్తున్నాడు చూడండి యహెచ్కల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వర్షంలో ఎనిమిదవ అధ్యాయము ఈ ఎనిమిదవ అధ్యాయం అంతా దేవుని బిడ్డలు ఎట్లా విగ్రహాలని పూజిస్తుండ్రు అనేది చూపించండి దేవుడు ఎనిమిదవ అధ్యాయం అంతా విగ్రహాలకు సంబంధించింది ఇస్రాయల్ పదలు పన్నెండు గోత్రాలు పెద్దలందరూ పిల్లలందరూ స్త్రీలందరూ కలిసి దేవుని మందిరంలోనే విగ్రహాలు పెట్టుకుని ఎట్లా పూజిస్తుండ్రు అన్న విషయమే ఎనిమిదవ అధ్యాయం అంతా చెప్పబడింది కానీ నేను మీకు ఒకటే విషయం చూపిస్తాను దాని తర్వాత వేరే వాక్యానికి వెళ్లిపోతాము చూడండి పదిహేడవ వర్షంలో అప్పుడు ఆయన నాతో ఇట్లా దేవుడు ఎహెచ్ కల్త మాట్లాడుతున్నాడు నరపుత్రుడా నీవు చూచిటివే దానికి పైన ఉన్నాయి వాళ్ళు ఎట్లెట్లా పూజిస్తున్నారు ఎటువంటి రకరకాల దేవతలని దయ్యాలని దేవుని మందిరంలో పెట్టుకుని పూజిస్తున్నారు నాకు ఆశ్చర్యం ఏం తెలుసా దేవుని మందిరంలో దయ్యాలను పెట్టుకోవడం పూజించడం ఏంది ఇసలిపాయలు అందరూ దేవుని మందిరంలో దయ్యాలను పెట్టుకుని పూజించడం ఏంది అనేది ఆశ్చర్యం కానీ ఇక్కడ చూడండి ఏమంటుండవు యూదవారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యం హేయ కృత్యములంటే దేవునికి అసహ్యమైన కార్యములు హేయము అంటే దేవునికి అసహ్యమైన కార్యములు వాళ్ళు చేస్తుంది ఏంటంట చాలా అసహ్యమైన కార్యం చేస్తున్నారంట పిచ్చి పిచ్చి బొమ్మల పూజిస్తూ దేవుని మందిరంలో ఇట్టి హేయ కృత్యములు జరిగించట చాలదా వారు దేశము బాత్కారంతో నింపుచ్చు దేశం బలాత్కారంతో నింపుతున్నారంట మళ్ళా దేవుని బిడ్డలే వాళ్ళు చేసే పనులన్నీ ఎంత భయంకరంగా ఉన్నాయని చెప్తున్నాడు చెప్తేమంటున్నాడు దేశము బలాత్కారంతో నింపుచ్చు నాకు కోపము పుట్టించుదురు దేవుని బిడ్డలు దేవునికి కోపం పుట్టిస్తుండ్రని దేవుడు ఎహెచ్కేలతో మాట్లాడుతున్నాడు మరి ఏమంటు చూడండి తీగే ముక్కు పెట్టుచూ మరీ ఎక్కువగా నాకు కోపము పుట్టించు ఇసైల్ పదలు లేక దేవుని బిడ్డలు దేవునికి మరీ కోపం పుట్టిస్తున్న మొదటిది ఏంది వాళ్ళు విగ్రహాలు పూజిస్తూ కోపం పుట్టించు రెండవది ఏంది బలత్కారం దేశం ని నింపి కోపం పుట్టిస్తారు బలత్కారం అంటే తెలుసా మీకేందో బలత్కారం అంటే తెలుసా బలాత్కారం అంటే ఏంటంటే ఎవరైనా నీ దగ్గరికి సహాయానికి వాని దగ్గర నుంచి ఏదైనా ఆశించడం బలత్కారంతో కూడింది నిస్సాయత స్థితిలో ఉన్న వాడిని నీ దగ్గరకు వస్తే వానికి నువ్వు సాయం చేయాల్సింది పోయి వాడి నుంచి ఏదైనా ఆశిస్తే నువ్వు బలాత్కారం చేసిన వాడివైత వాడి నుంచి ఏదైనా పొందుకోవడం ఇది ఇస్తేనే నీకు అది ఇస్తా నీకు లైసెన్స్ కావాలన్నా అది నీకు ఇల్లుకి పర్మిషన్ కావాలన్నా నాకు ఇట్లా వాడు బలత్కారం సరే ప్రపంచం అంతటా బలాత్కారం ఆ రోజు కూడా బలాత్కారం ఉంది మరి విశేషంగా యేసు ప్రభు మనకు వ్యూహాన్సు వార్తలో ఈ విషయం జ్ఞాపకం చేస్తాడు బాప్తిజం ఇచ్చే యూహాన్ కాలము మొదలుకొని ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలవంతుల చేతిలో పట్టబడిందంట అంటే పర్లోక రాజ్యం అంటే ఈ రోజు ఎక్కడుందంటే మీ మధ్యలోనే ఉందని చిందాగా చేస్తారు చెప్పింది కదా పర్లోకరాజ్యం అంటేనే దేవుని సంఘం దేవుని సంఘము ఈ రోజు బలవంతుల చేతిలో పట్టబడిందంట అంటే మీరు ఎవడా బలవంతుడు సైతానే బలవంతుడు ఈ లోకంలో బలవంతుడు వాడే కానీ మన వాడి కంటే బలవంతుడైన ఉన్నవాడు ఎవరైనా ఏసుక్రీస్తు ప్రభు ఆయన మనలో ఉంటే ఈ లోకంలో ఉన్నవాని ఆయన శక్తివంతుడు కాబట్టి మనము మరీ బలవంతులం సైతాన్ బలమంతటి మీద నీ శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చిన ప్రభు ఎప్పుడు ఇస్తాడు నువ్వు నదిని స్వీకరిస్తే నువ్వు ప్రభు నమ్ముకుంటేనే నీ శత్రు మీద నీకు బలం నీ శత్రువు వాడు సైతాన్నే మన ప్రభుత్వ శత్రురావు కూడా వాడే సైతాన్ కాబట్టి వాని బలవంతంలో వాని ఆధీనంలో పట్టబడిందంట పర్లవరాజ ఈరోజు అది చెప్పడం కష్టమే వినడం కష్టమే సంఘాలలో ఎవరు చెప్పలేదు ఏ పాస్టర్ చెప్పలేదు కానీ మనమేందుకు చెప్తున్నాం మనం ఓపెన్ సంఘంలో ఉన్నాం బిల్డింగ్ సంఘంలో లేం కదా బిల్డింగ్ సంఘంలో ఉంటే చెప్పడం కష్టం ఓపెన్ సంఘం అంటారు దీన్ని ఓపెన్ థియేటర్ అంటారు దీన్ని అప్పోస్లందరూ ఓపెన్ థియేటర్లనే సంఘాలు నడిపించుకోరు మీకు తెలుసా ఎవరు బిల్డింగ్స్ కట్టలేదు మరి విశేషంగా అప్పోస్ల కార్యం మీరు ఎవరన్నా చదివీంద్రా అంటే మొట్టమొదటి క్రైస్తవ సంఘం యేసులో చనిపై తిరిగి లేచి వెళ్లిపోయాక శిష్యులు పరశురాత్మ పొందుకున్నాక దేవుని సేవ చేసే వాళ్ళు ఇంచుమించు ఐదు వందల మంది చివరికి మొదట పన్నెండు మంది కదా నీకు తెలిసిన శిష్యులు ఆ పన్నెండు మంది పోయి నూట మంది అవుతారు ఆయన చనిపోయేటప్పటికి ఆయన చనిపోయి తిరిగి లేచేటప్పటికి నూట మంది అవుతారు వారితో పాటు యేసు తల్లి కూడా ఉంటది ఆమె కూడా ఒక శిష్యురానిలాగా సేవ చేస్తుంది తన కుమారుడే యేసు శారీరకంగా కాని తను దేవుడని తెలుసుకుంది ఆ పుస్తకాన్ని మొదట తల్లి అయి ఉండి తన తన కుమారుణ్ణి సృష్టికర్త లాగా సేవిస్తుంది శిష్యులతో పాటు కలిసి అది ఆశ్చర్యకరమైన విషయం అదే రీతిగా ఆ నూట మంది తన తర్వాత కావడము దాని తర్వాత మంది కావడం అంతగా విస్తరించే శిష్యులు ప్రపంచమంతటా సేవని కొనసాగించారు వాళ్ళందరూ ఎప్పుడైనా ఏ పండగలైనా చేసింద్రా బోధే పోస్తుల బోద అని కదా సరే మీకు పాట పాడమని చెప్తాండి నేను మాది అపోస్తుల బోధ అని పాట పాడతారు కదా అపోస్తుల బోధలో ఎవరు క్రిస్మస్ పండగ చేయలేదు రుజువు చేసి చూపించమనండి ఏ పాత్ర చూపించగలదది నేను రోషంతో చెప్తున్నా నా ప్రభు పక్షంగా రోషంగా చెప్తున్నాను వాళ్ళు ఏ పండుగలు చేయలేదు ఎందుకంటే పండుగలు నియామక దినములు ఇవన్నీ రాబో వాటి ఛాయనే గాని ఏ నిజ స్వరూపము ఏసుక్రీస్తులో ఉందని పౌరులు కొలసరాసిన పత్రిక మూడోదేళ్ళ చూపించను మనకు అది అన్ని పండగలు ఆయన నీడ వంటివి ఎవడన్నా నీడని వెంబడిస్తాడా నిజ స్వరూపం ఉన్నప్పుడు నిజ స్వరూపం రానంత వరకు నీడని వెంబడిస్తారు తప్పు కానీ నిజ స్వరూపం వచ్చినాక ఎవడు నీడని వెంబడించాడు నువ్వు నిజ స్వరూపం ఇప్పుడు నేను ఇక్కడ నిలబడితే నా నీడని మీరు అక్కడ నా నీడ అక్కడ పడుతుంది వెల్తురికి ఆ నీడని వెంబడిస్తారా హలో బ్రదర్ అంటే ఆ నీడ మీకు ఏమైనా ఇస్తా ఆన్సర్ నా దగ్గరకు వచ్చి హలో బ్రదర్ అంటే ప్రైజ్ లాడని నేను సేకర్ణిస్తాను మీకు నా నీడని దగ్గర పోయి హలో ప్రైజ్లాడే అదేమంటదా అదేమంటది తెలుసా అదే పిచ్చోడాయింది ఆయన కనిపించక ముందు నువ్వు నాకు సేకరిస్తే నేను సేకరించే వాడిని నిలబడి నీడని ఆ నీడ పలాని వ్యక్తి ఆయన దగ్గర బా అని చెప్తా నీడ వాటి పాత నిబంధన పుస్తకం అంతా నీడ వంటిది నిజ స్వరూపము ఏప్రవ్వే కాబట్టి స్వీకరించండి యేసుపై ప్రజలు చెప్పండి అని చెప్తుంది నీడ పండగలు అన్ని నీడ వంటివి నిజ స్వరూపము ఏ ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే సంపూర్ణంగా రూపం స్వరూపమంటే కంప్లీట్ స్వరూపం అంటే కంప్లీట్ అంటే సంపూర్ణం అనట్ అదృష్ట దేవుడు అనే యహోవ దేవుని యొక్క కంప్లీట్ రూప రూపమే ఏ స్ప్రభు ఆ రూపం ధరించి ఈ వచ్చిండు ఆయనని విడిచిపెట్టి నువ్వు ఆయన నీడని వెంబడిస్తే మెంటల్ అంటారా లేదా అంటే కొంత కష్టమే మెంటల్ అంటే ఏం కష్టం కాదు కదా నువ్వు మెంటల్ కాదు కాబట్టి నీకు కష్టం కాదు మెంటల్ కచ్చితంగా కష్టమే పక్క హండ్రెడ్ పర్సెంట్ నీకు మెంటల్ రా అంటే ఏం రా నాకు మెంటల్ అంటావా నేను పెద్ద కాలేజీలో చదువుకు వచ్చిన నేను చూడు కొన్ని వేల మంది నేను రక్షణ నడిపించిన ఎంత పెద్ద చర్చలు కట్టినా నువ్వు నన్ను మెంటల్ అంటున్నావా అంటాడా నాకంటే నువ్వు ఎక్కువ చదువుకున్నావా నాకంటే నువ్వు ఎక్కువ ఉపాసమున్నవా నేను నలభై దినాలు ఉపాసం ఉండి నేర్చుకోవచ్చు ఈ వాక్యం అంతా నువ్వు నన్ను మెంటాలంటావా అంట అంటాడా లేదా అంటే వాడికి ద్వేషముందా లేదా ఇందాక చూసినాము ఆ సిస్టర్ చెప్పింది గణిత రాష్ట పత్రికలో ద్వేషము ఈర్ష ఇంద చూపించిండు ఈర్ష ద్వేషము ఇవన్నీ శరీర కోపము మత కలోలాలు మతతులు విమతములు విమతములు అంటే విడదీయడం విడదీయడం క్రియేట్ చేయడం ఇవన్నీ శారీరకమైన కార్యాలంట అంటే ఎవన్ పట్లని నీకు అసూయ ఉందనుకో నువ్వు ఇంకా శరీరంగా ఉన్నట్లు అని వాక్యం చెప్తుంది ఎవరైనా బాగుపడుతుంటే మనం అసూయ చూపించద్దు బాగా అర్థం చేసుకోండి నీకు అసూయ ఉందంటే నువ్వు ఇంకా దేవుణ్ణి ఎదగలేదన్నట్టు ఎవరైనా బాగుపడుతుంటే ప్రవ్వా నీకు ఎంతో వదనాలైనా నువ్వే కదా వాడికి ఇచ్చినావు నీకెంతో కృతజ్ఞతలు ప్రవ్వా నువ్వు అందరికీ ఆశ్రయించేవాడు ప్రవ్వా అని నువ్వు కృతజ్ఞత చెప్పగలవా ఎదుటి బాగుపడుతుంటే వాడు చెప్పండిలే నాకు తెలుసు కానీ నువ్వన చెప్పాలి కదా వాడు చెప్పాడు నాకు కార్ వాడు చెప్పాడు ఏ కష్టపడి కార్ తెచ్చుకున్నాడు చాలా మంది సాక్ష్యం కదా నేను చాలా కష్టపడి టెన్త్ క్లాస్ పాస్ అని పాస్ చేసింది ఏ విషయం మర్చిపోతున్నావు నీకు మంచి శక్తి ఇచ్చిన కష్టపడ్డావు కానీ శక్తిని ఇచ్చిండవరు ఏ స్ప్రమే కదా కాబట్టి నువ్వు ఏసు సాక్ష్యం ఇవ్వాలన్న విషయం మర్చిపోతున్నావు లేదు నేను చాలా కష్టపడి రాత్రింపగళ్ళు చదివి రాసిన అందుకే నాకు ఫస్ట్ క్లాస్ లో పాస్ అని అని సాక్ష్యం ఇస్తాడు సాక్ష్యం ఎప్పుడు ఏస్ల గురించే ఉండాలా అన్న విషయం మనం నేర్చుకోవాలి బైబుల్ నుంచి సరే ఈ మనుషులంటా ఇస్ పదలు లేక క్రైస్తవులు తీగ ముక్కు పెట్టుకుని మరీ ఎక్కువగా కోపం పుట్టిస్తారట దేవునికి తీగ అంట తెలుసా మీకు తీగ తీగ తీగ ఇంగ్లీష్ లో కరెక్ట్ తీగ అంటున్నావు నాకు తెలుసు తీగ అంటే ఇందాక ప్రాడు బుడమకాయ చెట్టు తీగ అక్కడ ఉంది అక్కడ ఎక్కడో మేము ఇట్లా తిరుగుతుంటే అన్ని రకరకాల చెట్లు మాకు కనిపించినాయి వంకాయ చెట్లు చూసినా మేము బలి ఇంకా రకరకాల క్యాబేజీ చూసి క్యాబేజ్ గురించి మేము బాగా ఆలోచిస్తున్నాం ఏం ఎట్లా సృష్టించండి దేవుడు దిని రకరకాల అట్లా తిరుగుతాం అవన్నీ చూస్తే మేము దేవుని దేవుడు ఎంత బాగా విటింది రంగు క్యాబేజ్ ఆకులు రంగు వింతగున్నాయి దాని మీద ఒక రకమైన పౌడర్ ఉంటది క్యాబేజ్ ఆకు మీద ఎందుకంటే ఆ పౌడర్ మీదకి పొరుగులు రాకుండా ఏమైనా బటర్ఫ్లైస్ ఏమైనా వస్తే అతుకపోతాయి వాటికి అతుకపోతే చచ్చిపోతాయి ఆ క్యాబేజ్కి పురుగు పట్టకుండా దేవుడు వాటిని ఇట్లా అట్లా సృష్టిని నిర్మించింది దేవుడు సృష్టిని తయారు చేసింది దేవుడు అట్లా అద్భుత రీతిగా కానీ ఈ మనుషులంటా ఆ తీగని తుంచుకొని ముఖ పెట్టుకుంటారంట ముక్కు కింద పెట్టుకుంటారు చెప్పండి బచ్చలా కూర అన్న పొత్త పొత్త బచ్చలాక తీసుకుని పెడతారా పాలకూర తీసి పెడతారా పెడతారా లేదా ఎందుకు పెడతారు చెప్పండి నీకంతా బాగా అర్థమైంది అలా చేస్తారా ముక్కు పెట్టుకొని బచ్చలాకు ఫ్రెష్గా ఉందా వాడిపోయిందా అని చూస్తారా లేదా ఫ్రెష్ ఆకు కూరలు అంటే ఫ్రెష్గా ఉండాలా అయితే ఆకురలు ఫ్రెష్ లేవని ముక్కు పెట్టుకుంటే దేవుడికి కోపం ఎందుకు వస్తుంది మీరే చెప్పండి నేను షాప్ కి పోతే ఒకసారి పోతే ఇక్కడ రెండు సంచులు నింపుకొని వస్తాను కూరగాయలు ఎందుకంటే ఊరు ఎవరు పోతారు షాప్ కని క్రైస్తవ జీవితం అట్లా తయారైంది కదా నిర్లక్ష్య జీవితం సరే ముక్కు ఈ తీగని పెట్టుకుని వారు నాకు మరీ ఎక్కువగా కోపం పుట్టిస్తున్నారు అంటే ఏంటంటే ఇసలపల్లి ఏం చేసినారంటే చెట్లు తీసుకొచ్చి రకరకాల చెట్లు ఆ మందిరంలో పెట్టుకున్నారంట మంచి మంచి ఫ్రెష్ గా కనిపించే చెట్లు ఎండిపోయిన వాడిపై చెట్లు కాకుండా మంచి తాజా చెట్లు నరికి తీసుకొచ్చి మందిరంలో పెట్టుకుని దేవునికి మరీ కోపం పుట్టించారంట అంటే మందిరంలో తీగలు తీసుకొచ్చి పెట్టుకుంటే కోపమని కాదు మందిరంలో పెట్టుకోవచ్చు పూల తొట్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు తప్పేం లేదు దాంట్లో కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే ముక్కు పెట్టుకుంటే తీగలవన్నీ అంటే వాసన చూసి మంచిది మంచి చెట్లు రకరకాల చెట్లన్నీ తీసుకొచ్చి మందిరంలో పెట్టుకుని నాకు మరీ కోపం గుర్తిస్తున్నారు అని సరే తప్పు చెట్లు పెట్టడం అనేది కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అన్యులు అన్యుల చెట్లు ఆరాధిస్తారు మీకు తెలిసలేదు ప్రపంచమంతటా ఇది ఆశ్చర్యకరమైన విషయం ప్రపంచమంతటా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ రోజు మన దేశంలో కూడా చెట్ల ఆరాధిస్తారా లేదా ఇంట్లో తులసి చెట్టు పెట్టుకుని పూజ చేస్తారా లేదా ఇంకేం చేస్తారు రేపండి ఇంకే చెట్టు వ్యాప చెట్టుకు చేస్తారు ఇంకా రావి చెట్టుకు చేస్తారు మర్రి చెట్టు కూడా చేస్తారా చేయరు కదా మర్రి చెట్టు చేస్తు మంత్రం చేస్తారు అంటే ఏంటి చెట్టుకి పూజ చేస్తారు అని అర్థం పూజలున్నాయి కదా దర్గాల దగ్గర ఉంటాయి రకరకాల చెట్లకి పూజలు చేస్తారంటే అది అన్యుల ఆచారం అన్నట్టు బాగా అర్థమవుతుందా అది ఏంది ఆచారం కణనీయులు అంటే పాత నిబంధన కాలంలో కణనీయులు చెట్లను పూజించారు మోయాబియ్యులు చెట్లను పూజించారు అమోనీయులు చెట్లను పూజించారు ఐగుప్తులు కూడా చెట్లను పూజించారు ఎలాసా ఐగుప్తులలో చెట్లను పూజించారు రకరకాల దేశాలలో చెట్లను పూజించిర్రు మన దేశంలో కూడా చెట్లను పూజిస్తారు ఎందుసా అయితే ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో చెట్లని పూజిస్తారు ఎట్లా తెలుసా వాటిని నరకొద్దు చెట్లని నరకొద్దు అక్కడ రూల్ అది చెట్లు మా దేవతలు కాబట్టి వాటిని మీరు ఎట్లా నరకుతారని కొట్టనీకి వస్తారు చంపనీకి వస్తారు అంత భయంకరం ఒక చెట్టు కొరకు ఒక మనిషిని ప్రాణాన్నిస్తారు అంత ప్రాధాన్యతారంట చెట్టుకి అంటే అర్థం చేసుకోండి చెట్టుకి అంత ప్రాధాన్యత ఇచ్చి ముక్కుకి వాసన చేసి ఇది ఫ్రెషగుంద లేదా ఈ కొమ్మ అని తీసుకొచ్చి మందిరంలో నాటుకొని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు అలా చూస్తున్నాం అర్థం చేసుకోండి నువ్వు ఉంటున్నది దేవుని మందిరంలో కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి చెట్టును ఎందుకు పెట్టుకుంటున్నావు మీరు అనొచ్చు లేబర్ చెట్టును తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళు చెట్టుకు ఆరాధించారు కదా చెట్టును అలంకరిస్తున్నారు కానీ చెట్టును ఆరాధించరు కదా చాలా మంది ఇట్లనే సమర్థిస్తారు చూడండి ఒక వాక్యం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై వచనం సామెతల గ్రంథము పలహరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఇరవై వచ్చిన ఒక చేరును ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగానే ఉంటదంట నీ సొంత తలంపులు నీకు కరెక్ట్ గానే ఉంటాయి అని చెప్తున్నాడు నువ్వు ఆలోచిస్తే అన్ని మంచిగానే ఉంటాయి నీ సొంత తలంపులు కరెక్ట్ గా ఉంటాయి కానీ అది నరకానికి తీసుకోబోతుంది అని చెప్తుంది వాక్యం వాడి నీ సొంత తలంపులు కాదు ఒక మార్గము వానికి మంచిగా ఎవడి మార్గమైన వానికి మంచిగా ఉంటది నేను చెప్పిందే కరెక్ట్ అంటే నీ మార్గం నీకు మంచిగుంటది కానీ అది తుదకు మరణానికి దారితీస్తుందంట కాబట్టి నీ సొంత తలంపులు నీ సొంత మార్గంలో పాటించద్దు అని వాక్యం చెప్తుంది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమన్నాడు యేశ్రావు నా ద్వారా తప్ప ఎవడు కూడా పర్లోక రాజ్యంలోనికి తండ్రి వద్దకు రాలేడు పర్లోక ప్రవేశించలేదు అది 100% పర్సెంట్ గ్యారెంటీ ఆయననే మార్గం కానీ నీ సొంత మార్గం నువ్వు ఎత్తుకుంటున్నావు అది కరెక్ట్ ఉంది అనుకుంటున్నావు యదార్థం ఉందనుకుంటున్నావు అంటే కరెక్ట్గా ఉంది అనుకుంటున్నావు కానీ అది ఖచ్చితంగా నిన్ను నరకాన్ని నడిపిస్తున్నా చెట్టు పెట్టడం వల్ల తప్పేముంది బ్రదర్ నువ్వు సొంత మార్గం సొంత తలంపై ఉపయోగిస్తున్నావు నీ సొంత తలంపై ఉపయోగిస్తున్నావు చెట్టు పెట్టడం వల్ల తప్పేముంది మంచి అలంకరణ కదా మీకు విషయం చెప్పాలనా ఈ చెట్లన్నీ నరికే సేమ్ జరుగుతుంది గాలి రాదు ఊపి రాడదు రెండవది వర్షం రాదు మూడవది వేడి అధికమైపోతుంది ఇక్కడ మీరు ఉండలేరు ఈ వేడికి ఎండ ఎక్కువైపోతుంది ఇంకేమైతుంది చెప్పండి విషవాయువు ఎక్కువైపోతుంది ఇక్కడ విషవాయువు ఎక్కువైపోయి మీరు ఎక్కువ కాలం బ్రతకలేరు నాలుగవది ఇంకేమవుతుందాబా నీళ్లు తాగలేవు నీళ్లు వేడి దొరకవు నీళ్ళు దొరకవు ఇంకేమైతుంది చెప్పండి నీడ రాదు బా చాలా బాగుంది సో వీళ్ళంతా వ్యాఖ్యాలు చెప్పేట వీళ్ళంతా సేవకులే గాని చెప్తలేరు బలవంతం చేస్తే గాని చెప్పారు కదా బలవంతం చేస్తే గాని పాట పడరు మీరు సరే చూడండి క్రైస్తవ జీవితం ఏరీతిగుంది నిర్లక్ష్యము నాకంతా సురక్ష నాకంతా సమాధానం నేను నమ్ముకున్న ప్రభుని నేను నా ప్రాణం రక్షణ పొందిన భాప్సం పొందిన పరిసరాలు పొందుకున్న కృపణలు పొందుకున్న నాకేం కాదులే చెట్టు పెట్టుకుంటే నష్టమే ఉంది కదా నేను చెట్టుకే పూజిస్తాను నీ హృదయంలో నువ్వు దేనికి ప్రాధాన్యత ఇచ్చినావు నాకంటే మీరు ఎక్కువగా దేని ప్రేమిస్తున్నారు మత్స్య వర్త పాదోద్యమంలో నాకంటే మీరు ఎక్కువగా దేని ప్రేమిస్తున్నారు నాకంటే మీరు ఎక్కువగా ఎవరిని ప్రేమించిన దేని ప్రేమిస్తాను మీరు నాకు పాత్రలు నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించిన మీ తల్లిదండ్రులను ప్రేమిస్తారా సన్మానించాలా వాళ్ళని సన్మానించాలా నాకంటే మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారా నీ భర్తని నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా ఉంది వాక్యం నీ భార్యని నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా నీ పిల్లల్ని నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా నీ ఆస్తి అంతసారి నాకంటే ప్రేమిస్తున్నావా అంటే నీ హృదయంలో దేనికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావో అదే విగ్రహము అని చెప్తున్నాడు ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఈ లోకంలో దేనికి ఇచ్చినను అది విగ్రహమే అది నాకు మరీ కోపం ముక్కుకు పెట్టుకోవడం అంటే అర్థమేందంటే మీరు దానికి చెట్టుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దానికి అలంకరిస్తున్నారు దానికి దానికి రంగులు పెట్టినారు దానికి స్టార్స్ పెట్టినారు లైట్స్ కలర్ఫుల్ లైట్స్ ఇప్పుడు చైనా నుంచి చాలా రకరకాల లైట్స్ వస్తున్నాయి మన దేశంలో ఆ లైట్స్ అన్ని పెట్టి ఆన్ ఆఫ్ స్విచ్లు పెట్టిన స్టార్టర్లు పెట్టి ఆన్ ఆఫ్ స్విచ్లు పెట్టి మెరుగల తిరగాల ఆ చెట్టు తిరగాల ఇంకేమేమో కావాలా చెట్టుకి అంత ప్రాధాన్యత ఇవ్వాలనా ఇస్తున్నారా లేదా ప్రపంచంలో ఒక్క పట్టణంలో ఒక్క సిటీలో యాబై లక్షల చెట్లు నరికేస్తారంట ఈ ఈ పండుగ వస్తే ఒక్క పట్టణంలో యాభై లక్షల చెట్లు న్యూయార్క్ సిటీలో వన్ ల్యాక్ ఫిఫ్టీ అంటే యాభై లక్షల యాభై లక్షలు అంటే యాభై ఫిఫ్టీ ల్యాక్స్ చెట్లు నరికేస్తుర్రు ఒక్క సిటీలోనే అట్లా ప్రపంచం ఎన్ని సిటీస్ ఉన్నాయి కొన్ని వేల సిటీస్ ఉన్నాయి కదా కొన్ని వేల సిటీస్ లలో క్రైస్తవం విస్తరించింది అది చెప్పడం గొప్ప ఏం కాదు అది ప్రపంచంలో క్రైస్తవులు ఉన్నారు మతపరమైన క్రైస్తవులే ఎందుకో తెలుసా వాడు చెప్పినా కూడా నరికేస్తూనే ఉంటాడు చెట్లు వద్దురా అంటే కూడా నరికేస్తాడు నరికేసుకుని ఈ లోకంలో ఈ యొక్క క్లైమేట్ పరిస్థితిని వాతావరణ పరిస్థితి ఎందుకు ఇంత దిగజారిపోయిందంటే దానికి ఎవరి బాధ్యత నువ్వు నేను కాదా ఏస్తా నమ్ముకున్న వాళ్ళం అన్ని చెట్లు నరికేస్తున్నాం మనం ఒక పండగకి కొన్ని కోట్లు కోట్లు చెట్లు నరికేస్తే మళ్ళీ ఏం కావాలి వాతావరణానికి దేవుడు చెప్పాడు నరకమని చెప్పలేదే అపోసకాలం చెప్పారా శిష్యులు చెప్పలేదే ఏ సేవకులను చెప్పిండ చెప్పలేదే మళ్ళీ ఇవన్నీ అన్ని తెచ్చి పెట్టుకున్నారు అవి అన్ని ఆచారాలు అనేసి దేవుడు చెప్తుండ్రు అవి తీసుకోవడం వల్ల నాకు మరీ కోపం పుట్టిస్తున్నాను చూడండి యశాయ గ్రంథము నలభైవ అధ్యాయంలో భవిష్యత్తులో ఏం చేస్తారు ఎందుకంటే దేవుడు చూపిస్తాడు మనకి భవిష్యత్తులో క్రైస్తవులు ఎక్కడుండబోతారు ఇదేమో పాత నిబంధన కాలంలో వాళ్ళు అక్కడ ఉన్నారు ముక్కు పెట్టుకుని తీగ ముఖకు పెట్టుకుని దేవుడికి కోపం పుట్టిచ్చారు కానీ క్రొత్త నిబంధన కాలంలో ఈ కాలంలో ఏం చేస్తారు అనే విషయం యశా గ్రంథం నలభై అధ్యాయంలో చెప్తున్నారు చూడండి నలభై అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు యశాత్ అని చెప్పు ఆ మనుషులకి నాకు ఎందుకు ఇంత కోపం పుట్టిస్తున్నారు వీళ్ళు చూడండి ఎవరితో మీరు దేవుని పోల్చు నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు నీ హృదయంలో నాకు స్థానం కల్పించకుండా మీరు దేనికి స్థానం కల్పిస్తున్నారు నీ దైనందిన జీవితంలో ఉండే ప్రతి విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నావా నువ్వు లేక మనుషులకి ప్రాధాన్యత ఇస్తున్నావా నీ ఉద్యోగంలో స్థలంలో ప్రాధాన్యత ఇస్తున్నావా నువ్వు చేస్తున్నా నువ్వు నీ ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని బట్టి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా అబ్బా ఎంత విలువ గల వస్తువులు ఇంట్లో నీ బంగారము నీ ఆస్తి నీ బ్యాంకు బ్యాలన్స్లు వాటికి ప్రాధాన్యం ఇస్తున్నావా అవన్నీ నిష్ఫలం అయిపోతాయి అనే విషయం జ్ఞాపకం చేస్తున్నావు మీరు దేనితో పోలిస్తారు నా హీ హృదయంలో నాకు విలువ ఇవ్వకుండా మీరు దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నారు అది పోల్చడం అంటే పోలిక ఇక్కడ జరుగుతుంది నీ హృదయలో జరుగుతుంది నువ్వు ప్రభుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రభుకోకుండా ఇంకా ఎవరికి ఇస్తున్నావు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది ఈ వాక్యంలో ఏ రూపమును ఆయనకు సాటి చేయగలవు ఈ లోకంలో దేన్ని కూడా ఆయన సాటి చేయలేవు ఆయన సృష్టికర్త ఆయన చెట్టుని పుట్టించినవాడు అందుకే ఆది చూస్తాం కదా మొదటి అధ్యాయంలో అన్నిటిని పుట్టించినవాడు కదా భూమి మొక్కలను మొల్పించుగా అంటే అవి ఆటోమేటిక్ గా బైబుల్ ప్రకారంగా కానీ ఇప్పుడు తింటున్నాం నాన్ వెజిటేరియన్ కానీ మీకు ఒక విషయం చెప్పాలా పస్కా పండగ రోజు ఏం చెప్పింది తెలుసా పాత నిబంధన కాలం ఇప్పుడు మీరేం పస్కా పండగలు చేయాలి ఎందుకంటే యేసు ప్రభు పస్కా పండగ ఆయననే పండగ ఆయననే ఆచరించాల మనం పండగని ఆచరించాం ఆయన ఆచరిస్తాం ఇంగ్లీష్ లో ఒక పాట పాడేటోళ్ళు సెలబ్రేట్ జీసస్ అని ఒక పాట సెలబ్రేట్ జీసస్ సెలబ్రేట్ అంటే యేసుప్రభుని ఆచరించండి అని అర్థం సెలబ్రేట్ చేయండి అంటే పండుగను ఆచరించండి ఏ పండుగను ఆచరించండి ఏసు ప్రవ్వే అనే పండుగను ఆచరించండి అంటే అన్నిటికీ ఆయననే నిజ స్వరూపం కాబట్టి మనం ఇంకా ఏ పండగలు ఆచరించద్ ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళు ఇట్లా చేస్తారంట చూడండి విగ్రహము విగ్రహం చూడగా శిల్పి దానిని పోతపోయూను కంసలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును అంటే ఏ రీతిగా విగ్రహాలను తయారు చేస్తారన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు దాని తర్వాత చూడండి విలువగగల దానిని జలని చూడండి ఇవన్నింటినీ అర్పిస్తున్నారంట ప్రతి దానిని దేవునికి అర్పిస్తున్నారంట అంటే నువ్వు నేను అర్పిస్తాను మళ్ళీ ఎందు తెచ్చిపెట్టుకున్నావు చర్చ చర్చ లోపల నువ్వు అర్పించినప్పుడు దాన్ని చర్చలు ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు అర్పించలేకపోతే ఇంట్లో ఎందుకు తెచ్చి పెట్టుకుంటున్నావు ఏ వస్తువైనా గానీ ఎందుకు దానికి అంత విలువని ఇస్తున్నా వారు ఏ కూడా విలువ నువ్వు అంత సేపు అంత గంట సేపు ఏ స్టోర్ కూడా గడపవు కానీ ఆ చెత్త అలంకారానికి అంటే నువ్వు దానికి నీరసుడు అంట తెలుసా నీకు ఎవరికన్నా పనికిరానివాడు ఇంగ్లీష్ బైబుల్ జల్దీ ఇంగ్లీష్ బైబుల్ మీ క్యా క్యా ఫార్టీ ట్వంటీ మీరు ఇంకా మొత్తం సెంటెన్స్ 20th verse 20, 20. 40, 20. Whoever Impoverished <laughs> ah, Impoverished Impoverished was such a Contribution That will అంతే కరెక్ట్ నాట్ రాట్ ఇంగ్లీష్ లో ఏముందంటే ఇంపవరిస్డ్ నీరసుడు అంటే impoverished Impoverished అంటే ఏం తెలుసా మీకు నీరసుడు అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి నీరసుడు అంటే బలహీనుడే కరెక్ట్ ఒక రీతిగా అర్థం చేసుకోవాలి కానీ ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే నీరసుడు అంటే ఇంపవరిస్డ్ అన్నాడు ఇంపవరిస్డ్ అంటే పేదవాడు అని అర్థం లేక బాగా అర్థం చేసుకోండి పేదవాడు అంటే అర్థం ఏం తెలుసా పైసలున్నా ఖర్చు పెట్టని వాడు అని అర్థం మీకు తెలుసాది కంజూస్ కంజూస్ అనే కాదు ఏటే ఆ తలంపు గల వాడిని అంటారు నీరసుడు అంటే పయసులున్నాయి గాని ఊరికి ఎందుకుట్టాలా ఒకప్పుడు నేను నా జ్ఞాపకం ఉంది నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక కత్తి తేజ్ చేసుకుని పోయి ఎక్కడ కనిపిస్తాడబోయి దాన్ని నరికేసి సైకిల్కి కట్టుకుని వచ్చేటోని అంటే దొంగతనం అనొచ్చు బాగా దొంగతనంగా చెట్టు నరికి తీసుకొచ్చి దాన్ని అలంకరించుకున్నాను ప్రభుకే నేను ఆరాధిస్తాను అనుకున్నాను సరే తెలియక చేసినా తెలిసి చేసినా పాపం పాపమే ఈ విషయం బాగా చేసుకోండి అర్థమవుతుందా తెలిసి చేసినా తెలియక చేసిన ఆజ్ఞ అతిక్రమము ఆజ్ఞ అతిక్రమే పాపం కాబట్టి మనం ఆజ్ఞని అతిక్రమించదు చేయదు నాకు మరి కోపం పుట్టిస్తుంటే ఏం తప్పు లేదులే వాసన చూస్తాను ఇంత పెట్టుకుంటా అంటే తప్పు తప్పే కదా ఆయన చెప్పినప్పుడు నువ్వు చేయనప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆజ్ఞ అతిక్రమించిన వాడవే నీకు ఎట్లా వస్తే ఆశీర్వాదాలు నిన్నెట్లా కాపాడతాడు శ్రమ కాలంలో ప్రవ్వా మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థనకి ఎందుకు జవాబిస్తలేదు ప్రవ్వా అంటున్నారు ప్రజలు ఎంత ఉపాసం ఉంటే నాకు ఎందుకు జవం అవసరం లేదు ప్రవ్వా అని అంటున్నారు ప్రజలు నేను చెప్పింది ఏంది మీరు చేస్తుంది నేను ఎందుకు మిమ్మల్ని ఆశ్రించాలా ఆయన గానీ నేను మీకు మూడు పూట్ల ఆహారం పెడుతున్నాను నాకు మీరు విరోధంగా ఉన్నాను నేను మీకు ఆహారం పెడుతున్నాను అని అంటున్నాడు ఆయన మూడు పూట్ల మీకు ఆహారం ఇస్తున్నాను ఆయన అనుల గురిస్తుండ ఆయన నమ్ముకుని వారికి కూడా ఆయన మూడు పూట్ల ఆహారం ఇస్తుండు ఆయన జాలిగలే దేవుడు కృపగల దేవుడు దయగల దేవుడు ఆయన గాని ఆయనకి మనం హోమోబుటిస్ ఎట్లా అన్న విషయాన్ని జ్ఞాపకం ఇస్తుంది అయితే ఇక్కడ ఒకడు నీరసుడు నుర్పరచుకున్నాడంట అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయం చెప్తున్నా అంటే మన కాలం ఇది భవిష్యత్ ఏషయా గ్రంథము రెండు వేల ఏడు వందల వాక్యం ఇది నీ కాలంలో ఆ ఇంగ్లీష్ బైబుల్లో ఎంత బాగుంటుంది అంతే ఉంది కదా అక్కడ వాక్యం ట్రీ విచ్ డస్ నాట్ రాట్ అంటే కుల్లిపోని చెట్టును వాడు తెచ్చి పెట్టుకుంటాడంట చెట్టు కుల్లిపోకుండా ఉంటే ఎంత కాలం ఉంటది కదా అటువంటి చెట్టు తీసుకొచ్చి పెట్టుకుంటాడంట వాడు ఎంత అతి తెలియగల వాడు చూడండి అంటే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీలను తెచ్చిపెట్టుకుంటానని ఉంది వాక్యం అక్కడ ప్రవచనం అది కూడా కోపమే నాకు అంటున్నాడు అది కూడా నాకు అహసాయం అంటున్నాడు అంటే కుల్లిపోని చెట్టుని వాడు శాశ్వతంగా తెచ్చిపెట్టుకుంటున్నాడు అంటే ప్రతి సంవత్సరం మళ్ళా పైసలు పెట్టుకున్నాడు ఎందుకు ప్రతి సంవత్సరం పైసలు ఎందుకు వేస్ట్ చేయాలా ఒకేసారి తెచ్చిపెట్టుకుంటా చెట్టు అని తెచ్చిపెట్టుకుంటు దాన్ని మంచిగా తొడిచి ప్లాస్టిక్ కవర్ చుట్టి పైన పెడతాడు అల్మారా మీద మళ్ళీ క్రిస్మస్ పండగ దాన్ని డెకరేట్ పెడతాడు మళ్ళీ క్రిస్మస్ పండగ తర్వాత దాన్ని ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ అంటారు క్రిస్మస్ ట్రీ అది రాట్ కాదు అది కుళ్లిపోదంట అది నెరవేరుతుంది లేదు రోజు నెరవేరుతుంది అది ఏ ఏం చెప్తున్నావు బ్రదర్ నువ్వు వాక్యం తప్పేముంది బ్రదర్ దేవుణ్ణే సృష్టిస్తున్నాం కదా అలలియ పాట పాడుతున్నాం కదా ఏం నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియదు చూడండి ఒక వాక్యం ద్వితీయోపదేశ పన్నెండవ అధ్యాయము నాకు బాగా నచ్చిన వాక్యం ఇది నాకు ఇది చాలా బాగా నచ్చిన వాక్యం మీకు కూడా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నా నాకు నచ్చిన వాక్యం మీకు నచ్చిన లేదు కదా ద్వితీయోపదేశము పన్నెండవ అధ్యాయము పాత కాలంలో వీళ్ళందరు ఇట్లా నాకు చాలా కోపం పుట్టిచ్చిండ్రు పనికిరాని వస్తువులన్నీ దేవుని మందిరాలు తీసుకొచ్చి నాకు బహు కోపం పుట్టిచ్చిండ్రు అని చెప్తూ అంటున్నాడు మాటలు పన్నెండవ అధ్యాయము ముప్పై ఒక ద్వితీయోపదేశండము పన్నెండవ ముప్పై ముప్పై ముప్పై నుంచి వారి దేవతలను ఆశ్రయింపగోరి హెచ్చరిస్తుండ్రు దేవుడి బిడ్డలని వారి దేవతలను మీరు ఆశ్రయించదు అన్యులు చెట్లను పూజిస్తారు మీరేం తెచ్చి పెట్టుకుంటున్నారు మేము పూజిస్తలేం బ్రదర్ నీ సొంత నడక నీ సొంత తలంపులు ఉపయోగించకు ఆయన తలంపులకు చోటు ఇవ్వండి మేము పెడతలేం బ్రదర్ ఇంటి మీద స్టార్ పెడుతున్నాం ఎందు ఎక్కడ ఉందా బైబుల్లో పెట్టమని ఎక్కడన్నా లేదు సార్ ఇందాక బ్రదర్ చెప్పినట్లు ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ చుక్కను చూసిపోయినట్ట ఒకవేళ చుక్క లేకుంటే వాడు పోయోడా హే రోజు రాజుకి ఎవడో చెప్పిండట వస్తుంది దాని తర్వాత నీ రాజ్యం పోతుందని వాడు ఏం చేసిండి పంపిచ్చిండి అనవసరంగా ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు పాపం చాలా మంది పిల్లలు చనిపోయారు కదా చుక్క కనిపించకునింటే చంపకపోయాడు సరే ఎవడు చెప్పిండీ ఆ చుక్కను చూసి పొమ్మని సరే చుక్క ఉపమాన రీతిగా ఏముందంటే వాళ్ళ వాళ్ళ గనుల ప్రకారంగా ఆ చుక్క ఒక గొప్ప వ్యక్తి పుట్టబోతుండు అన్నదానికి వాళ్ళ అర్థం అది వాళ్ళ అర్థం అంతే అది అంతే వాళ్ళని ఎట్లా నడిపించింది వాళ్ళ అనిలు కాబట్టి అనిలకు ఎట్లా చూపించాలా ప్రభు గురించి వాళ్ళకి ఆ రీతి చూపించింది నీకు కూడా చూపించాలి చుక్క ధరనే నువ్వు రక్షణ పొందినావు కదా నీకెందుకు చుక్క ధర చూపించాలా ప్రభుని కాబట్టి వారి దేవతలకు వాళ్ళు అట్ట చేసి అనే విషయం చూపిస్తుంది ఇక్కడ చూడండి ముప్పై వర్షం వారి దేవతలను గోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదని అనుకున్నకుండా జాగ్రత్తగా ఉండవలను వారి దేవతలకు వాళ్ళు చేసినట్లు నేను కూడా నా దేవునికి చేస్తా అని మీరు అనుకోవద్దంట జాగ్రత్త పడమంటు మీరు జాగ్రత్త ఏమని జాగ్రత్త వారి దేవతలను వాళ్ళు ఎట్లా పూజించిండ్రో నేను కూడా నా దేవుని అటనే పూజిస్తా అని అనుకోవద్దంట మీరు సరే వాళ్ళు చేస్తే పోయి సార్ కొబ్బరికాయలు కొడతారు నేను కొట్టిన కొబ్బరికాయ చెప్తున్నా మీకు నేను క్యాండిల్స్ వెలిగించిన అన్ని చేసిన కాబట్టి చెప్తున్నా క్రిస్టియన్ లో క్యాథలిక్ మతంలో కూడా ఉన్నా నేను చాలా సంవత్సరంలో పోయి సెంట్ ఆంటోనీ స్టాచ్యూ సెయింట్ థామస్ స్టాచ్యూ సెయింట్ మేరీ స్టాచ్యూ అంటే కదమ్ మరి బొమ్మ ఆంటోనీ బొమ్మ అక్కడ పోయి కొట్టినవి అన్ని నేను నువ్వు హిందువు కాదు కదా అవును హిందువుని గాను కానీ క్రైస్తవ సంఘంలో కూడా కొబ్బరికాయలు కొట్టినా ఎందుకు కొట్టినా ఇక్కడ వాక్యం చెప్తుంది కదా వారి దేవతలకి వాళ్ళు కొట్టినట్లు మీ దేవుడికి మీరు కొటకండి అనుంది వాక్యం కానీ కొడుతున్నాను ఈ రోజు కూడా అనేక మంది కొడుతున్నారు కానీ నేను బందేసిన వాటి అన్నింటిని ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాను అవన్నీ ఎందుకంటే ఇవన్నీ వాక్యాలతోనే మాట్లాడతారు దేవుడు ఇంకా వేరే రూపంగా మాట్లాడడు వేరే క్యాసెట్లు లేవు వేరే సీడీలు లేవు వేరే టీవీ ప్రోగ్రామ్స్లో ఏవి రావు ఇవి కూడా ఓపిక ఇవన్నీ వెతికి చెప్పడానికి ఏ పాసార్ చెప్పలేదు రక్షణ సందేశము రక్షణ చనల్ నువ్వు సువార్త చనల్ ఇవి చెప్పలేరు ఎత్తి పరిస్థితుల్లో వాడు చెప్పలేడు ఇవన్నీ వాక్యాలు ఎందుకు చెప్పలేదు మీకు ఒక విషయం చూపిస్తాను తర్వాత చివరికి ఏ పాస్టర్ కూడా ఎందుకు ఈ వాక్యాలు చెప్పలేరో మీకు ఒకసారి నేను చూపించి ముగిస్తా చెప్తే ఏమైతుంది కూడా చెప్తా ఎవరైనా పాస్టర్ ఈ వాక్యాలు చెప్తే ఏమైతుంది వాడి పరిస్థితి వాడు కూడా చెట్టు కిందికి రావాల్సింది ఇక్కడ అంతే పరిస్థితి అది కూలిపోతుంది మందిరం ఇందాక అసలు సిస్టర్ చెప్పినట్లు భవిష్యత్తులో మన మందిరాలు కూలిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎందుకంటే దానికి సంబంధించిన ప్రవచనాలు చాలా ఉన్నాయి ఆయన ఏసో చెప్పిండు ఈ మందిరము రాయి మీద ఒక రాయి ఉండకుండా పరద్రోహపడునని చెప్పిండు కదా అది భవిష్యత్ జరగబోయే ప్రవచనం కూడా ఎందుకంటే ప్రవచనంలో అన్ని తిరిగి తిరిగి నెరవేర్తాయని ప్రభుత్వం జ్ఞాపకం చేసి మరి తిరిగి రప్పించు తిరిగి రప్పించు తిరిగి రప్పించిండు మన కాలంలో సొలమూను కట్టినాక మందిరం కూలిపోలేదా ఎన్నిసార్లు కూలిపోయింది మూడు కూలిపోయింది సొలం తర్వాత ఆ బబులొచ్చి కుల కొట్టని దాని తర్వాత జరుబాబేలు కాలంలో కూలు కొట్టితేరిగి కట్టిండు దాని తర్వాత నెహేమ్య కాలం మీరు చూస్తారు నేహకాలలో తిరిగి మళ్ళా కట్టిరు దాన్ని మందిరాన్ని ఉపకారం కట్టిరు దాని తర్వాత హేరో కట్టిచ్చిండు ఆడు అన్యుడు హేరో అన్యుడు ప్రభుని నమ్ముకుని వాడు వాడు ఎందుకంటే దేవుని బిడలేని మెప్పు కొరకు దేవుని బిడలకి ఒక మందిరం కట్టించింది ఇప్పుడు నేను ఇక్కడ నేను క్రైస్తవుని కానీ ఇక్కడంతా అనిలు ఉన్నారనుకో అనిల్ కొరకు ఒక మందిరం కట్టిస్తే అహా వీడు మంచు అంటారా అంటారు లేదా అట్లా హేరోదు దేవుని బిడ్డల కొరకు దేవుని మందిరాన్ని కట్టిచ్చిండు కానీ వాడు దేవుని బిడ్డ కాదు వాడు అన్నిడు వాడు క్రూరంగా జీవించిన వాడు హేరో కూడా ఎంతో మందిని సరే దాని తర్వాత ఏం జరిగిందన్న విషయం దాని తర్వాత ఆయన ఆయన శరీరమే మందిరం ఆయననే మరణించాలా ఆయననే మందిరంలాగా కూలిపోవాలా తిరిగి లేయాలా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆయన శరీరమే మందిరం అనేది దాని తర్వాత చివరి మందిరం నీ మందిరమే నేనుండగా అని పాట పాడతారు మీరందరూ మనమే ఆయన మందిరము కానీ నువ్వు ఆయన మందిరం లాగా జీవించకుండా దాని లోపల అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటే మళ్ళీ కులాల లేదా ఇది కాబట్టి ఇది భవిష్యత్ లో జరగబోయే ప్రవచనం ఇది భవిష్యత్ అంటే ఎప్పుడో ఫ్యూచర్ లో ఉంది భవిష్యత్తు అంటే ఈ రోజు అమ్మా ఒక దినం వస్తుంది ఒక దినం ఇప్పుడే వచ్చింది కాబట్టి దేవుని దృష్టిలో భవిష్యత్తు అనేది ఎప్పుడో ఉండేది కాదు ఆయన దృష్టిలో ముందుకు వెనకలిపోతుంటది భవిష్యత్ నీ దృష్టిలో ఎప్పటికీ ముందే భవిష్యత్ ఆయన దృష్టిలో ఈ రోజు కూడా భవిష్యత్ అది ఒక దినం వస్తుందమ్మా అంటే భవిష్యత్తులో ఎప్పుడో రాబోతుంది అనుకుంటున్నా సమరస్తి కానీ మళ్ళీ అంటుండమ్మా అది ఇప్పుడే వచ్చింది అంటే ఈ క్షణం ఉందా భవిష్యత్తు కాబట్టి ఏ క్షణంలో ఇవన్నీ జరిపోతాయో నీకు నాకు తెలియదు కానీ ఆయన దృష్టిలో ఒక సూచన మనకు చూపించింది ఏంటంటే ఎప్పుడైనా జరగచ్చు అది మీరు నుంచి బయలుదేరక ముందు జరగపోవచ్చు జరగచ్చు కూలొచ్చు ప్రపంచం అంతటా సరే అప్పుడప్పుడు టెంపరీగా కూల్తా ఉంటాయి నేను సిటీలో చూస్తూ ఉంటాను పోలీసులు వచ్చి మున్సిపాలిటీ వచ్చి సుత్తి పారలు పెట్టి ఆ బుల్డోజర్స్ పెట్టి మందిరాలు గులగొడుతున్నారు అది కానీ నెరవేరుతున్నాయి మన కాలంలో ఫారిన్ కంట్రీస్ అయితే విజృంభించి మందిరాలు ార్స్ లాగా సినిమా థియేటర్స్ లాగా అన్ని తయారైపోతాయి మందిరాలు బ్యాంక్స్ లాగా తయారైపోతున్నాయి ఎందుకంటే అప్పులు పెట్టి మందిరాలు కడుతున్నారు అప్పులు తీర్చకపోతే ఏమైతుంది బ్యాంకు వచ్చి తీసుకోపోతున్న మందిరాలు ప్రపంచాల నెరవేరుతున్నాయి అన్ని రోజు కూలిపోతున్నాయి ఒక రీతిగా ఒక రీతిగా మందిరాలు కూలిపోతున్నాయి కానీ యుగ సమాప్తిలో చివరికి అసలైన మందిరం ఏందంటే నువ్వే నువ్వు ఆయన చెప్పిన వాక్యాలకి తగినట్టు జీవించకపోతే ఖచ్చితంగా నువ్వు మరణిస్తావు నువ్వు మరణించకుండా ఉండాలంటే ఇవన్నీ నెరవేర్చుకోవాలి ఇవన్నీ నువ్వు పాటించిన జీవితంలోన్న విషయాన్ని హెచ్చరిస్తుంది మరోసారి వారు తమ దేవతల పేరట తమ కుమార్లను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేదురు గదా నేను మీకు ఆగేపించున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను మీరు వింటున్న ప్రతి మాటను మీరు అనుసరించాలా కొన్ని వాక్యాలు నచ్చినై పాటించి కష్టంగా ఉన్న పాటించకపోవడం అనేది తప్పు ఏది కష్టంగా ఉందో అది పాటించడం నేర్చుకోవాలా మనం బాగా అర్థం చేసుకోండి నీకు మ్యాథమెటిక్స్ రాకుంటే ట్యూషన్ తీసుకుని పాస్ కావా స్కూల్లో సరే మీరు పరీక్ష పాస్ కానీ కష్టపడతారు లేదా కష్టపడకుండా పరీక్ష కూడా పాస్ కాదు స్పెషల్ క్లాసెస్ కి వెళ్తారు ట్యూషన్లు తీసుకుంటారు ఇంటికి వచ్చి ఎక్కువసేపు సమయం గడుపుతారు అదే విధానం ఏది కష్టమో దాన్ని సాధించడం నేర్చుకోవాలా క్రైస్తవులకు అంత సునాయసంగా ఉండాలి అంత కంఫర్టబుల్ గా చెట్టు కింద కూర్చోవాలా నీడ ఉండాలా అంత సునాసంగా కావాలా అంతే నేను ఉదాహరణ చెప్తున్నాను కంఫర్టబుల్గా ఉండాలా క్రైస్తవ జీవితం కష్టం ఆయననేమో మరణం వరకు కష్టపడి మనమేమో సునాయాసంగా కూర్చొని చెట్టు కింద ఆరాధన చేసుకుని వెళ్ళిపోవాలంటే క్రైస్తవ జీవితం అదేనా కాదు కదా మనం కూడా అన్నిటినీ తాళాలా అన్నిటినీ భరించాలా అని చెప్పి నేను పౌలు ముందుగానే క్రైస్తవ జీవితం అనేదిగా తయారైంది కాబట్టి వారి దేవతలకు వారు చేసినట్లు నీదేమైన వ్యవహాన్ని గురించి చేయవలదు వారి దేవతలను వారు ఎట్లా ఆరాధించు మీరు మీ దేవునికి అట్లా చేయొద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి సరే సమర్థింపు ఏం తెలుసా క్రైస్తవులు ఎట్లా సమర్థిస్తారు తెలుసా యశయి మొద్దు నుంచి చిగురు పుట్టును అని ఒక వాక్యం ఉంది కదా ఉందా లేదా పదకొండు మొదటి వర్షంలో అదే వాక్యం ఉంది కదా యశయి మొద్దు నుంచి చిగురు పుట్టును కదా క్రిస్మస్ ట్రీ పెట్టుకోవచ్చు కదా అట్లుందా వాక్యం అట్లా లేనేలేదు కదా వాక్యము అదే రీతిగా ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయము ఐదో వర్షంలో కూడా ఉంది ఏమనుంది చూడండి సార్ ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం చూడండి రాబోదినావినకు నీతి చిగురును పుట్టించుదును అంటే చిగురు అంటే మొక్క కదా చెట్టుకే సంబంధించింది కదా చిగురు వాటి రాబోదని వల్ల నేను దావెదు నీతి చిగురును పుట్టించింది అంటే అసలు వాక్యం ఏంటంటే నీతి చిగురు అంటే యేసుప్రభకి సాదృశ్యం అది యేసు సాదృశ్యం దావిదు వంశం నుంచి యేసు ప్రుట్టబోతుండీ కానీ వీళ్ళేం చెప్తారంటే ఇక చూడు బ్రదర్ చిగురుంది కదా ఇక్కడ కూడా కాబట్టి మనం పెట్టుకోవచ్చు కదా చెట్టు అని సమర్థించుకుంటుంటారు మనుషులు కానీ నీ సమర్థింపు నిన్ను ఖచ్చితంగా నరకానికి నడిపిస్తుందన్న విషయం జ్ఞాపకం చేస్తుండీ చూడండి హోష గ్రంథము హోషా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనం త్వరగా జరగండి కొంత చీర బడాకముందుకంటే చూడండి అంటున్నాడు నా జను జ్ఞానం లేనివారై నా జనులు ఏం నశించు సే జ్ఞానం లేని వాక్యం తీసండి తర్వాత ఏమని చూడండి నా జనులు నా జనులు ఎవరంటున్నారు దేవుడు అంటున్నాడు నా జనులు ఎవరా జనులు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు నశించిపోతున్నారంట మందిరము కూలిపోతుందంట ఎందుకు నశించిపోతున్నారు చెప్పండి అక్కడే ఉంది వాక్యం ఎందుకు అంటే వారికి జ్ఞానము లేదు దేవుని బిడ్డలు ఎందుకు నశించిపోతున్నారు వారికి జ్ఞానము లేదంట ఎందుకు జ్ఞానము లేదు బుద్ధి బుద్ది జ్ఞానములు సర్వసంపదలు ఏ సుప్రభులనే గుప్తమై ఉన్నాయి అంటే దాచబడ్డాయి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఎక్కడున్నాయి ఏ సుప్రభుల ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎందుకు నశించిపోతున్నారు ఏ లేడు ఎందుకు లేడు నువ్వు వాక్యం పాటించకపోతే ఆయన ఉండడు నువ్వు ఎంత పాటలు పాడు ఎంత ఉపాసం ఎంత ఆచరించు ఎంత ఏమన్నా చెయ్యి ఆయన వాక్యం నువ్వు అనుభవం పాటించకపోతే నీ జీవితంలో వాక్యాన్ని అవలంబించకపోతే ఎట్టి పరిస్థితుల్లో నీ హృదయంలో ఆయన నివసించలేడు ఆయన వాక్య పరంగానే సిల్ వేసుకో నువ్వు వాక్యం రాస్కో నీ టీ షర్ట్ మీద జీజస్ ఈజ్ లాడన్ రాసుకో ఏమైనా పెట్టుకో నీ కార్ మీద స్టిక్కర్లు పెట్టుకో నీ మోటార్ సైకిల్ ఏమైనా అతక పెట్టుకో నువ్వు ఎక్కడ ఏమన్నా గానీ నీ హృదయంలో ఆయన వాక్యం లేకపోతే మటుకు నా ప్రజలు ఖచ్చితంగా నశించిపోతారు హృషయ గ్రంథాల దేవుడు చెప్పినట్లు నా ప్రజలు ఖచ్చితంగా నశించిపోతారు ఎందుకు నశించిపోతున్నారు చూడండి అపుస్తల కార్యము ఏడవ అధ్యాయంలో వారు ఎంత భయంకరంగా జీవిస్తున్నారు క్రైస్తవుల గురించి సరే అపోస్తకారమంటే మీకు తెలుసు కదా ఎప్పటికొచ్చేస్తున్నాం మనము ఏ ఎరిమియా కాలం నుంచి మొదలుకొని ఎక్కడికి ఇప్పుడు అపోస్త కార్యం క్రొత్త నిబంధన అంటే ఏస్రో తర్వాతనే కదా ఏస్రో కాలం ఏసై తిరిగి లేచి వెళ్లిపోయినా కదా జరుగుతుంది ఈ విషయం చూడండి అపోస్త కార్యము ఏడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో మనకి ఈ విషయం చెప్తుండ్రు దేవుని బిడ్డలు ఎట్లా జీవిస్తుండ్రు వాళ్ళు ఏమి పూజిస్తుండ్రు అసలు మీరు తెలియని దాన్ని పూజిస్తున్నట్టు ప్రభు ఎవరితో మళ్ళా సమరాజ స్త్రీతోనే అంటున్నాడు అమ్మా మీరు తెలియని దానిని ఆచరిస్తున్నారు ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం నువ్వు చెప్పగలవా ధైర్యంగా ఇక్కడ కూర్చున్నావు నువ్వు ధైర్యంగా చెప్పగలవా నేను తెలిసిన దానిని ఆరాధిస్తున్నా అమ్మా నువ్వు తెలియని దానిని ఆరాధిస్తున్నావు అంటున్నాడు పౌలు యేస్ ప్రభు స్త్రీతోని కాని ఆయన అంటున్నాడు నేను తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నా మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం ధైర్యంగా నువ్వు చెప్పగలవా నేను తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నా ఈశ్వరవుని రుచి చూచి తెలుసుకుని నేను ఆరాధిస్తున్నా అని ధైర్యంగా చెప్పగలవు నువ్వు ఆయన వాక్యాలను సత్యాన్ని తెలుసుకుని ఆరాధిస్తున్నా ఆత్మతోనూ సత్యంతో అంత నువ్వు తా ఆత్మ బొందుకు సరిపోదు సత్యం తెలుసుకుని ఆరాధించాలని అప్పుడు ప్రార్థన చేయండి ఎందుకు నేను జవాబు ఇవ్వాలని అంటాడు మీరు నాకు వీపు చూపిస్తూ ప్రార్థన చేస్తే నేను ఎట్లా జవాబు ఇవ్వాలా నా ధైర్యం ఎందుకు ముఖం ముఖం చూడలేరు తప్పు చేసిన వీపు చూపిస్తాడు ధైర్యంగా నువ్వు ఆయనకు ఆయన తగినట్లు జీవిస్తే ముఖాముఖిగా కండ్ల కండ్లు ఎదురు పెట్టి చూసి మాట్లాడతాను తప్పు చేసినప్పుడు తలదించుకొని మాట్లాడతాడు కదా ధైర్యంగా చూడలేడు కండ్ల కండ్లే ఆయనకి మనము వీపు చూపిస్తే ఆయన ఎట్లా జవాబిస్తాడు నా తట్టు తిరగండి అంటున్నాడు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను అప్పుడు ఆయన ఆయన జవాబిస్తాడు నీకు కావాల్సిన తగిన ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు స్టెఫెన్ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ క్రైస్తవులు ఏ రీతిగా జీవిస్తున్నారన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాం చూడండి చూడండి ఇస్రాల్ ప్రజలు ఏం చేశారు అంట రోంఫా అనే దేవత మెలేకు అనే దేవతని పూజించిరంట దేవుని మందిరంలో దాన్ని పెట్టుకుని చాలా కష్టతరం కదా దేవుని మందిరంలో ఒక దయ్యపు బొమ్మను పెట్టుకుని పూజించడం అంటే మెలేకు దేవత అంటే ఎట్లుంటది తెలుసా మీకు ఎప్పుడైనా చూసిండ్ర మీరు ఎప్పుడైనా చదివినరా మేలేకు దేవత ఎట్లుంటుందో పాత నిబంధన కాలం నుండి ఆ మేలేకు దేవత ఎట్లుంటదో అది గొంతు వరకు ఆవు ముఖం ఎద్దు ముఖం గొంతు వరకు ఎద్దు ముఖము గొంతు నుంచి కాల వరకు మనిషి ముఖం లాగుంటది అది మనిషి రూపం లాగుంటది అది మెలకు దేవత ఆవు బుల్ అంటారు మన బుల్లే కావచ్చు బుల్ఫేసే ఉండొచ్చు అంటే ఆవు ఎద్దు ఒకటే రకమైన ముఖం అని చెప్తున్నది మెలకు దేవత అంటే అది మేలకు దేవతకి బొమ్మ ఆటలు ఉంటుంది దాన్ని పూజించు మీరు చెప్పండి దాన్ని పూజించాను చెప్పండి పూజించరా లేదా మోసే కాలంలో పూజించా లేదా ఖచ్చితంగా పూజించారు స్టేఫెన్ అబద్ధం చెప్తున్నాడా అరణ్యంలో వాళ్ళు దాన్ని పూజించా అందరి బంగారం తీసుకుని దాన్ని కలగదీసి ఏం చేసిండు జేసన్ కదా పేరు జేసన్ అదే జేసన్ ఆహారంతో కొట్లాడుతున్నాడు ఆయన పైకి పోయిండు ఆయన వసిన నాకు మాకు ఇప్పుడు ఒక దేవత కావాల పూజించడానికి అని జబర్దస్తి చేస్తే అప్పుడు ఆహ్వాన ఏం చేసిండు మీ బంగారం మంతి అని అన్నాడు బంగారం అంతా కరగదీపించి ఒక దూడని చేసిండ్రు ఎవరు ఇస్లామి పూజించి సరే మీరు అనొచ్చు బ్రదర్ ఈరోజు దూడలేదు బ్రదర్ మా చర్చిలో మీరు దూడ లేదు గాని దూడ ఆత్మ ఉంటది లేక ఆవు ఉండదు కానీ ఆవు ఆత్మ ఉంటది అంటే ఆవు దేనికి సాదృశ్యీకరికని తెలుసా ఆవు దేనికి సాదృశ్యమైంది ఊర్లలో ఉండలోకి తెలుస్తుంది ఊర్లలో ఆవు దేనికి దేని చెప్పండి ఆవు గాని ఎద్దు గాని దేనికి పెట్టుకుంటారు ఇది దునాలంటే ఆవు కావాలా లేదా ఎద్దుతో దున్నుతారు ఆవు దేనికి అది పాలు ఇస్తుంది అంటే పాలు ఇవన్నీ దేనికి సంబంధించింది చెప్పండి ఆవు గాని ఎద్దు కాని దేనికి సంబంధించింది నీకు డబ్బు ఇస్తుంది అది నీకు ధనాన్ని చేకూరుస్తుంది అది ను నువ్వు దున్నుకొని పొలం పంటలు వేసుకుంటే నీకు ధనం వస్తుంది ఆవు పాలు ధనం ఇస్తది ఇవన్నీ ఐశ్వర్యానికి సంబంధించినాయి కాబట్టి ఈ దేవత ఈ దేవతని పూజిస్తే మాకు ఐశ్వర్యం వస్తుంది అని ఆసక్తి చూపించింది కాబట్టి ఐశ్వర్యం అనే దేవత ఇప్పుడు తండవం చేస్తుంది ప్రపంచం అంతటా చాలా ధనికులు ప్రపంచంలో ఎవరలేడు వాణిక మించిన ధనికుడు ఎక్కువ కార్లు వాడేది వాడే ఎక్కువ పెట్రోల్ వాడేది వాడే పాస్టర్లకి ప్లేన్స్ మీకు తెలుసా ఎవరైనా విన్నారా ఎవరైనా చూసిండ్రా పాస్టర్లకి ప్లెయిన్స్ ఉన్నాయి సొంత ప్లెయిన్స్ సరే మన దేశంలో పాస్టర్లు కార్లు కొనుక్కుంటారు ఇప్పుడు తప్పులేదు కొనుక్కోవడంలో కానీ ఆ దేశంలో పాస్టర్లు లెవెల్ పెరిగిపోయింది ఏరోప్లెయిన్స్ కొనుక్కొని ఇంటి పక్కన పెట్టుకుంటున్నారు వాటిని చార్టర్డ్ ప్లేన్స్ అంటారు అంటే అంత ధనికమైపోయారు వాళ్ళు వీడేమో ఊర్లో కష్టపడి ఎండకి తిరుక్కుంటా ఉపాసులుంటూ పిల్లలకి చదువులు లేకుండా పాస్టర్ కష్టపడుతుంటే వాడు ఏరోప్లెయిన్లలో తిరుగుతున్నాడు మెర్సిడీస్ బెంచ్ డెబ్బై లక్షలు కార్ అది హైదరాబాద్ లో పాస్టర్ బ్రదర్ నీకు కుల్లు పుడుతుంది కదా వాళ్ళంత పెద్ద కార్లో దిగుతుంది ఆ కార్ నీకు దొరికితే అర్థమవుతుంది అప్పుడు ఆ కార్ తుడడానికి కూడా మనం మన సంపాదన జరిగిపోతుంది కాలు రాజ్యమంత్రి అట్లాగే నేను చెప్పాడు ఏంటంటే మనకు అంత అంత డబ్బు అంత డబ్బు ఎందుకు ఎంత మంది పాస్టర్స్ కష్టపడి సేవ చేస్తుంటే వాని గురించి ఆలోచించాడు వాడు హైదరాబాద్ నుండి అంత పెద్ద డబ్బు అంత ఖరీదు కార్ల ఎందుకు వాడికి అంటే మెలేకు దేవత ఎక్కడుంది ఐశ్వర్యానికి సంబంధించిన దేవత ఎక్కడుంది వీళ్ళు ఏం చేశారంట అరణ్యంలో మెలేకు దేవతని పూజించారు దాని తర్వాత రొంఫా దేవత నక్షత్రాన్ని భరించుకొని పోయారట మోసుకొని పోయారంట కాబట్టి నక్షత్రాలు మోసుకొని పోయారు నక్షత్రము అంటే స్టార్ అంటారు కదా ఇంగ్లీష్ లో మీకు అంతా ఇంగ్లీష్ తెలుసు ఇంగ్లీష్ మీడియం కదా మీరంతా చదివింది స్టార్ స్టార్ అంటే చుక్క నక్షత్రం వాళ్ళు నక్షత్రాన్ని మోసుకోపోయినారు అందుకే కోపం పుట్టించారంట అంటే అది దయ్యము స్టార్ అయితే మీకు చెప్పాల స్టార్ అనే పదం నుంచి ఎన్ని పదాలు వచ్చినాయి బయటికి స్టార్ దేవత పేరు వినారా ఇస్తారు దేవత స్టార్ నుంచి వచ్చింది అష్టారత్ దేవత పేరు వినారా అష్ట కూడా స్టార్ నుంచే వచ్చింది ఎస్తేర్ పేరు విన్నారా ఒక మనిషి గురించి నేను మాట్లాడతా నేను అనే పేరు బైబిల్లో ఉంది ఎస్తేర్ అనే పదము స్టార్ నుంచి వచ్చింది ఎస్టెర్ అనేది క్రైస్తవ పేరు కాదు బబులోను దేశపు పేరు అది అనిల పేరు అది అనే ఒక అమ్మాయి ఉంటే చిన్న అమ్మాయి ఆమెకి ఎస్టర్ అని పేరు పెట్టారు ఎందుకంటే హదస అంటే ఎవరు ఒప్పుకోడు దేశంలో ఇప్పుడు నా పేరు చంద్రశేఖర్ అంటే ఎవడని ఒప్పుకుంటాడు ఇక్కడ ఇంగ్లీష్ పేరు పెట్టుకుంటే ఒప్పుకోరు నన్ను మీరు నేను అందుకే పేరు మార్చుకోలేదు తదితరులు పెట్టిన పేరే ఉంది నాకు కాబట్టి ఆమెకు పేరు మార్చారు ఎందుకంటే ఆమె మార్చకపోతే వాళ్ళు ఒప్పుకోరు ఆ దేశంలో కాబట్టి హదర్సాకి ఎస్టేర్ అని పేరు పెట్టిరు ఎస్టేర్ అనేది ఈస్ట్ స్టార్ ఇంగ్లీష్ నుంచి వస్తుంది ఈస్ట్ స్టార్ లేక తూర్పుదేశం కదా ఈస్ట్ అంటే తూర్పు దేశం తూర్పుదేశపు చుక్క అని అర్థం తూర్పు చుక్క అని అర్థం లేక అంటారు దాన్ని రేచుక్క అని అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో రేచుక్క అంటే ఇట్లా ఇట్లా చీకటి పడితే టైంకి వచ్చే చుక్కని రే చుక్క అంటారు పగటి చుక్క అంటే తెల్లవారిపు వచ్చేది మీకు తెలిసి అన్ని విషయాలు రే చుక్క అంటే ఇప్పుడు చీకటి పడుతుంటే కనిపిస్తే చూసిన అది చుక్క కాబట్టి చీకటి కనిపించే టైంలో కనిపించే చుక్క దేనికి సాదృశ్యం అంటే అది దృష్టికి సాదృశ్యం పగలు వేకువ చుక్క అనేది పేతులు రాసిన పత్రిక చూడండి పేతులు రాసిన పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో ఆయన వేకువ చుక్క అని చెప్పబడింది యేష్ ప్రభు వేకువ చుక్క రే చుక్క సైతాను వేకువ చుక్క ఏసు ప్రభు రే చుక్క సాదృశ్యం కాబట్టి మీరు పార్టీ మీరు ఏ చుక్కని వెంబడిస్తారు రే వెంబడిస్తారా పగటి చుక్కని వెంబరిస్తారా రే చుక్క అంటే సాయంత్రం పూట జరిగేది పగటి చుక్క వేకువ చుక్క వేకువ చుక్క అంటే తెల్లవారు కాబట్టి వేకువ చుక్కని వెంబడిస్తారా పగటి చుక్క రే వెంబడిస్తారా వేకువ చుక్క అంటే ఏసు సాదృశ్యం అంటే నిజంగా చుక్కను వెంబడించడం కాదు ఏసులో వెంబడించామనే విషయాన్ని చెప్తున్నాను కానీ నువ్వు వెంబడిస్తుంది నైట్లేసే చుక్కని కదా నైట్లేసే చుక్కని వీళ్ళు మోసారంటే సైతానికి ఒక గుడారాన్ని మోసారంట ఆమోసు గ్రంథంలో కూడా దేవ వాక్యం ఈ వాక్యం మనం చూస్తున్నాము సైతం చెప్పిన వాక్యము ఆమోస్రంథంలో కూడా అదే చుక్కని వాళ్ళు మోసి దేవునికి బాగా కోపం పుట్టిచ్చారంట కాబట్టి మనం అట్లా చుక్కలు పెట్టుకోవద్దు స్టార్లు పెట్టుకోవద్దు మెడల స్టార్లు వేసుకోవద్దు చర్చిలో స్టార్లు పెట్టుకోవద్దు చర్చి మీద స్టార్లు పెట్టుకోవద్దు ఇంటి మీద పెట్టుకోవద్దు ఇంట్లో పెట్టుకోవద్దు అవన్నీ దేవునికి విరోధం అవన్నీ చేసి నాకు బహుగా కోపం పుట్టిస్తున్నారు అంటున్నాడు కాబట్టి మనం వీటన్నింటినీ చేయదన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇదేనా తీర్మానించుకోవాలి మీరు ఎవరిని సేవిస్తారు ఈ చెట్లని ఈ స్టార్లని సేవిస్తారా జీవం ప్రభుని సేవిస్తారా ఆ తీర్మానం మనకి చాలా ముఖ్యమైనదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ తీర్మానం మీదనే ఆధారపడింది కాబట్టి దళితుల పత్రిక మూడో అధ్యాయం మనం ఎన్నిసార్లు ఈ విషయం చూస్తాం మూడు నాలుగు మూడు పది నాలుగు పది నాలుగు పదిలో చూస్తున్నాం మీరు ఏవి కూడా ఆచరించొద్దు మీరు దినంలను ఉత్సవ కాలంలో మాసంలను సమసంను ఆచరించదు అక్కడ వాక్యం అవి ఆచరిస్తే మీ గురించి నేను పడిన కష్టము వ్యర్థం అన్నాడు కాబట్టి అవి వ్యర్థం కాకుండా ఉండాల మీ రక్షణ వ్యర్థం కాకుండా ఉండాలంటే ఏ శిప్లవని ఆచరించడం నేర్చుకోండి ఈ దినము దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వదనాలు చెప్దాం ఒకసారి మనం చేతులు దేవుని ఆరాధిద్దాం ప్రార్థనతో ఈ యొక్క మనం ముగించుకుందాం నిలబడితే నిలబడవచ్చు కూర్చుంటే కూర్చోవచ్చు మీరు ఎట్లానన్నా కూర్చొని ఆరాధించద్దు దేవుణ్ణి దేవా ఈ దినం బట్టి మీకెంతో వనరాలు అయినా మా జీవితంలో మీరు ఇచ్చిన దినాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు ప్రవ్వా అని ఆయన కృతజ్ఞత భావంతో ఆయన ఆర్దించడం నేర్చుకుందాం హాలూయా థ్యాంక్ యూ లార్డ్ జీజస్ వనరాలు ప్రవ్వా కృతజ్ఞతలైనా మీకే స్థితులు స్తోత్రాలు హాలూ గ్లోటిల్ ద గ్లోరి మిమ్మల్ని సేవిస్తాం ప్రవ్వా మేము ఈ లోకంలో దేన్ని సేవించాం ఈ లోకంలో దేనికి మేము ప్రాధాన్యత ఇవ్వం ప్రవ్వాకంటే మేము ఎక్కువగా దేన్ని ప్రేమించాం ఈ లోకంలో ఏదైనా తీర్మానించుకుంటున్నాం ప్రవ్వా ఓ ప్రవ్వా తీర్మానాన్ని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభా మీకెస్ తల్లి స్తోత్రాలుజస్ థ్యాంక్ యూ జీజస్ స్తోత్రం ప్రభా పరిశుద్ధ మీకు వందాలి ప్రభా నైనా ఈ దినమంతా మీరు మాకు సాయం అనుగ్రహాన్ని మీకెంతో వందాలు ప్రభావ మిమ్మల్ని స్థుతించు మిమ్మల్ని గనపర్చు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందాలి ప్రభావ యోగ్యతను బట్టి మీకు ఎంతో వందా ప్రభావ మీ శరీరత్వంలో పాల్పొందే బాధ్యని మీరు మాకు ఇచ్చినారు ప్రభా దాన్ని బట్టి మీకెంతో వందాలు ప్రభావ మేము రోషం కలిగి పౌరుషం కలిగి ప్రభా పరిశుద్ధంగా మీ కొరకు జీవించాల ప్రభావ ఈ సమాప్తి చివరిలో ఉంటుండగా ప్రభావ మమ్మల్ని అందరినీ మీరు ఆశరించమని గొప్ప జనం ఎంతో శరాలండగా ప్రభావ వారి పట్ల మీ యొక్క చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ మందిరాలు కూలిపోబోతున్నాయని మీరు చూపిస్తున్నారు ప్రభావ్వా మనుషులు కూలిపోతారనే విషయం మీరు చూపిస్తున్నారు ప్రభావ వారి జీవితాలను కనికరించి చూపిస్తాను ప్రార్థిస్తున్నామైనా వారిని రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ రోషం కలిగి మీ జీవించే ఈ బిల్లుగా తండ్రి ప్రతి ఒక్కరిని ఆశ్రయించని ప్రభావ ప్రతి ఒక్కరిని స్వస్థపరచని మీరు రాఘర వసరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా మందిరాలలో ఎటువంటి విగ్రహాలు ఉండడానికి వీలేదు ప్రభావ హృదయంలో ఎటువంటి విగ్రహం ఉండడానికి వీల్లేదు ప్రభావ మిమ్మల్ని తప్ప మేము ఎవరిని ఎక్కువగా ప్రేమించాం ప్రభావ మిమ్మల్ని తప్ప ఈ లోకంలో దేని కూడా మేము ఎక్కువగా ప్రేమించాం ప్రవా అటువంటి ప్రేమలో మమ్మల్ని నడిపించామని ప్రార్థిస్తున్నాం మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను అనుగుణ ఆవు రాజా మటుకు మీ ప్రేమను కలిగి ఉండాలా ప్రకం అంతా మిమ్మల్ని తృణీకరించిన వాక్యం ఉంది ప్రవా కానీ మేము మటుకు మిమ్మల్ని చివరి వరకు విడిచిపెట్టదు ప్రవా ఇక్కడ వచ్చిన ప్రతి ప్రతి సిస్టర్ ప్రతి బ్రదర్ విషయంలో మేము ప్రార్థిస్తున్నాం వారు మిమ్మల్ని విడిచిపెట్టడానికి వీల్లేదు ప్రవా చివరి వరకు మీ జీవించి మీ సాక్షిగా విడగా జీవించలేకనే సహపడండి వారి అక్కర్లు కొరతలు తీర్చండి మెరుగుపరచండి వారి చదువులలో సేపడండి ప్రవ వారి శరాలలో ససతలు దయచేయండి వారిని ప్రతి చోట మీ కొరకు శాసనలు పెట్టుకుని మీ రాకరవారికి సిద్ధపరచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించినా తండ్రి